స్తోత్రం పరిషుద్ధరావు మహమ్మద్రా సరోణరావు జీంగల దేవుడా చేసే నీకు వంద ఆచరించిన జరుగుతుంది అయ్యా నీ కృపను బట్టి కనికరం బట్టి అయా మేమందరం కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద ఆచరించిన జరుగుతుంది అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా ఆశ్చర్వించి కనకరించండి అయ్యా మమ్మల్ని సజీవలికలు ఉంచావంటే నీ కృప కనకరం జరుగుతుంది గొప్ప దేవుడా చేసేదా నీకు వంద ఆచరించిన జరుగుతండి అయ్యా ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఏమన్నా కాపా కాపాడుతున్న విధానం బట్టి నీకు వదన చెల్లించినవండి అయ్యాన తల నుండి అరకాల వారికి ముట్టి కనకరిస్తున్న విధానం బట్టి నీకు వదన చెల్లించిన దొరుకుతండి అయా మీరు సజీవిలికలు ఉన్నామంటే అది కనకరం మాత్రమే వేసి నీకు వదన చెల్లిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆయన పేరు పేరున తాకి ముట్టి కనకరించండి అయా ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ మీరు తాకి ముట్టి కనకరించండి జరుగుతుంది ఆయా భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తండి జరుగుతుంది ఆయా మరణ పడగలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తండి మీరు ఆశ్రయం ముట్టి కనకరించండి అయ్యా ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదన్న జరుగుతండి అయా నువ్వుతు రక్షించే గొప్ప దెవడా వేసే అని వంద జరుగుతుంది అయ్యా ముఖ్యంగా మధ్యకాల సమయంలో మేము ప్రార్థన చేసుకున్న కృప కనకరణ ఉందా ఇచ్చేయండి పాటల మీరు మహిం పొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం జరుగుతుంది కూడిన ప్రతక బిడ్డను దీవించి ఆస్వాదించి మీరే ఆదే అంతం వహించమని ఏసుక్రీస్తు ప్రసిద్ధమైన నామంలో అడుగుతున్నాం తండ్రి ఓ క్రైస్తవాసంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవాసంగమా పుష్పించలేక ఫలించలేక పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలవనివ మోడై మిగిలవని ఊ మోడై మిగిలవనివూ మోడై మిగిలవ నీవు అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షగా నాటావుగా ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్ఠామవు ద్రాక్షగా నాటాడుగా కాచావు నీవు కారు ద్రాక్షాలే కాచావు నీవు కారు ద్రాక్షాలే యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా అందాల ఉద్యాన వనమా ఓ క్రైస్త వాసంగమా అందాల ఉద్యాన వనమా ఓ క్రైస్త వాసంగమా ప్రభుయేసులో నీవు నిలచి పరిశుద్ధ ఆత్మాతో పయనించుమా ప్రభుయేసులో నీవు నిలచి పరిశుద్ధ ఆత్మాతో ప్రయాణించుమా పెరిగావు నీవు ఫలింపలేక పెరిగావు నీవు ఫలింపలేక యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవాసంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవాసంగమా ఆకలిగొని నీ వైపు చూడా ఆశా నిరాశా ప్రభు ప్రభుయేసుకు ఆకలిగొని నీ వైపు ఆశాని రాశాయే ప్రభుయేసుకు ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ ప్రభు కొరకు ఫలించలేవా ప్రభు కొరకు ఫలించలేవా ప్రభు కొరకు ఫలించలేవా ప్రభు కొరకు ఫలించలేవా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా పుష్పించలేక ఫలించలేక పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలావా నీవు మోడై మిగిలవా నీవు మోడై మిగిలావా నీవు మోడై మిగిలవనివూ అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్త వాసంగమా హలలుయ్యా థ్యాంక్ యూ అన్న హలెలు మన మధ్యలో ఉన్న స్వరాజ్ అన్న మనకి వాక్యం చెప్తారు అన్న స్వరాజ్ వాక్యం చెప్పండి అన్న ఓకే అన్న ప్రైజ్ రాడా అందరికీ అన్నా వినిపిస్తుందన్న క్లారిటీగా ఉందా వినిపిస్తుందన్నా వినిపిస్తుంది ఓకే ఫైన్ చిన్న మాట ప్రార్థన చేస్తున్నాము కృపా కణికరంగా దేవాయస్మాప్రో నీకు వేళ స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయంలో దేవాయసం మేము నీ కొరకే వాక్యం చెప్పిండగా నీటితో ఫలింప చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క చర్చ క్రీసును గద్దించాడు మా ప్రభావ ప్రతి ఒక్క హృదయాల్లో నాట పడాలి మా ప్రభావ ఈ వాక్యం దేవాయస్మాప్రభ దేవాయస్మ ప్రతి ఒక్క గర్దించాడు మా ప్రభావ ఇంకా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి దేవాయస్మాప్రభ ప్రతి లోకం అంతటికి చాటించే బిడ్డలుగా ఉంట సాడు మా ప్రభావ దేవాయస్మ ఎవరి నోడుతో ఏమి మాట్లాడతారో తెలియదు మా ప్రభావ ఈ రోజు దేవాయస్మాప్రభ ని మా రీతిగా దేవ జీవిస్తుండగా దేవాయస్మ ఇంకా బైబుల్లో ఎదిగి దేవ పాటలో ప్రార్థనలు ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం ఒక్కవా నీకు దేవాయసం అప్పువా నేను నెచ్చించే విధంగా మీ ముట్టకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న సీక్రీస్ పేట పెట్టుకుంటున్నాం తండ్రి లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం లూకాస్ వార్త పదిహేనో అధ్యాయము మూడో అధ్యాయం చదువుకుందాం బ్రదా మూడు నాలుగు నుంచి చదువుకుందాం అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పాను లూకాస్ వార్త పదిహేనో అధ్యాయము మూడో అధ్యాయం మూడవ అక్షరం పదిహేడో అధ్యాయం సెవెంటీన్త్ అది చదవాలా చదువు సెవెన్ అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనిషినికైనా నువ్వు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా అతడు తొంభాది తొం తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా అటువలే మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పర్లోక ఎక్కువ సంతోషము కలుగును కల్లేదు ఇక్కడ ఏం చెప్తు ఆల్రెడీ ఈ మనకు అందరికి తెలుసు ఓవరాల్ గా మనం ఎంతమంది ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవ్రీ టైం మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము గుర్తు చేసుకున్న విధానం బట్టి దేవునికి వదనాలు దేవుడు ఇక్కడ ఏం ఉపమానం చెప్తుండే దేవుడు సుంకరి పరిశైలు వాళ్ళందరూ అడిగినప్పుడు పాపుని చేసుకుంటా ఎట్లా నీకు సమస్య అని అడిగినప్పుడు వాళ్ళు చాలా సనుకుంటుంది దేవుని గురించి వాళ్ళు సనుకుంటున్నారు అక్కడ అయినప్పుడు దేవుడు ఒక ఉపమానం చెప్పిండు మీలో ఏ మనిషినికైనా నూరు బల్లెలు కలిగి ఉండిన ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా అతడి అడిలో విడిచిపెట్టి అంటే ఒకవేళ నువ్వు గొర్రెలు ఉన్నాయనుకో మనకు తొమ్మిది మంది మంచి విశ్వాసులు మంచి వాళ్ళు ఉంటారు సో ఆ ఒక్క గొర్రె ఎవరైతే పాపం చేస్తున్నారో ఒక్క గొర్రె తప్పిపోయిననుకో ఒక్క గొర్రె కోసము దేవుడు వారిని పిలుస్తుంది ఈరోజు ఒక్కొక్క గొర్రెలో నువ్వు మనం ఏమి ఏం చేస్తున్నా మనం తొంభై చూస్తున్నామా లేదంటే ఒక్క గుర్రెలో మనము జీవిస్తున్నామా ఒక్క గుర్రె మనం తప్పిపోయినట్టు మనం జీవిస్తున్నామా మనం తప్పిపోయే విధానంలో మనము ఎగురుతున్నామా మనం తప్పిపోయినట్లు మనం జీవిస్తున్నామా ఎవ్రీ టైం మనము గుర్తు చేసుకోవాలి ఎవ్రీ టైం మనము మనము పరీక్షించుకోవాలి ఎవ్రీ టైం మనము ఎట్లుంటున్నాం అనేది ఇక్కడ ఏం చేస్తున్నాం మనము తప్పిపోయిన గుర్రె గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఏసుప్రభు మంచి ఉన్నాయి ఒక్కటి తప్పిపోతే అరణ్యంలో దాని వెతకనికి దేవుడు వెళ్తుడు అది దొరకనప్పుడు సంతోషంతో దాన్ని తన దొరికినప్పుడు ఏదైతే ఒక్క గుర్రె తప్పిపోయిందో దాన్ని దొరికినప్పుడు సంతోషంతో దేవుడు ఏం చేస్తుండడు భుజల మీద వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన స్నేహితులకు పొరుగు వాని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి అంటే నాకు ఈ గొర్రే దొరికింది గుర్రే తమ్మిపోయిన గుర్రె దొరికింది నాకు మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గుర్రె దొరికినదని వారితో చెప్పును కదా తప్పిపోయిన నా గుర్రె ఈరోజు దొరికింది అంటే నువ్వు పాప జీవితంలో గడిపి పాపంలో జీవించి పాపంలో మొత్తం నువ్వు ఉదక స్నానం చేసి నువ్వు మరి దేవుని తట్టు ఎప్పుడు తిరిగినావు తిరిగితే అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు మారు మనసు పొందినవనుకో నువ్వు ఒక్క గొర్రెను కూడా నువ్వు దేవుని చెంతకు తీసుకురావాలి తొంభై గొర్రెలు మంచి ఉన్నాయి ఒక్క గొర్రె తప్పిపోయింది ఈరోజు దేవుని వాక్యంలో లేదు దేవునితో తట్టు తిరగలేదు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటలేదు నడుచుకున్నట్టే నడుచుకొని అది ఎక్కడనో వెళ్ళిపోతుంది అది సో దాన్ని నువ్వు వెతుకనికెళ్తున్నావు నువ్వు నువ్వు యజమానుడవు నువ్వు గొర్రెల కాపరి అయినప్పుడు నువ్వు దానిని ఎత్తికినప్పుడు నువ్వు కంపల్సరీ దానికి తీసుకొస్తావు రక్షణలోకి తీసుకురావాలి మనము ప్రతి ఒక్క గుర్రె ఈరోజు దేవుని తట్టు తిరుగుతలేదు ప్రతి ఒక్క గుర్రే తప్పిపోతుంది ఏంటంటే చాలా దొడ్డు దొడ్డి దానే వెళ్ళిపోతున్నాయి గుర్రెలు ఈరోజు మన మన చింత చేరినంటే చేరి అవి ఇంకా మరిపోతున్నాయి సో వాటిని మనం ఏ విధంగా మనం ఈ రోజు దేవుని తట్టు ఏ విధంగా మనము దేవుని వారిని తీసుకురావాలి దేవుని యొక్క పొందినట్టే పొంది వారు పాపంలో జీవిస్తున్నారు వెలుగు సంబంధలే కాక చీకటిలో వారు ఈరోజు జీవిస్తున్నారు చీకటిలో జీవించినప్పుడు మనం వెలుగు సంబంధం అయినప్పుడు వారిని మన వెలుగు సంబంధంకి కలుసుకోవాలి దేవుడు ఏసు ప్రభు ఏమంటుంది తొంభై మంది ఆయన తోట తిరిగినా కూడా ఒక్కొక్కరే రాకపోతే ఒక్క గొర్రె కోసం చింతిస్తుంది దేవుడు సో ఈ రోజు మనం ఆ ఒక్క గొర్రెలో మనం జీవిస్తున్నామా లేదంటే తొంభై తొమ్మిదిలో మనం జీవిస్తున్నామా మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనం పరీక్షించుకుందాం మన మనసుని ప్రతి ఒక్క దాన్ని మనం మన విశ్వాసంను మన దృఢత్వమును మనం ఏ విధంగా మనం బైబిల్లో మనము జీవిస్తున్నాము ఈ తొంభై తొమ్మిదిలో ఉన్నామా ఒక్క గొర్రెలో ఉన్నామా ఒక్క గొర్రెలో ఉంటే దయచేసి ఈ రోజు నుంచి మనము దేవుని తిరగాలి ఒక్క గొర్రెలో మనం తిరిగినాం అనుకో మార మనసు పొంది మనం తిరిగితే దేవుడు ఎంతో సంతోషపడి పెద్ద విందు చేస్తాడు మన గురించి పాపిని కూడా మనము రక్షించపోతే ఇలా పాపిని మన ఇంటి పక్క వారిని ప్రతి ఒక్కరిని మనము రక్షించాలి ఏసు ప్రభుని చేర్చుకోమని మనము చెప్పాలి ప్రతి ఒక్క అద్భుత రీతిగా మనము దేవుని వల్ల దేవునితో క్రీస్తు పోయి నడిచిన వారి లెక్క మనము మాట్లాడాలి ఇక్కడ ఇంకేం చెప్తుండంటే ఆయన తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి అంటే ఆయన భుజం వేసుకొని తన స్నేహితులను పొరుగువారిని అందరిని పిలిచిండు పిలిచి చెప్తుండమాట ఇక్కడ అందరిని పిలిచి చెప్తుండు నాకు ఒక్కో గుర్ర ఒక్కో గుర్ర పిల్ల తప్పిపోయింది దాన్ని నేను తీసుకొచ్చి దాన్ని చెప్తుండు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుండంటే అటువలే మారు మనసు అక్కడ లేని తొంభై మంది నీతిమంతుల విషయమే కలుగురు సంతోషం కంటే అంటే తొంభై తొమ్మిది మంది మారు మనసు కలిగి ఉన్నారు మనకి ఏం చెప్తుండంటే తొంభై మంది మారు మనసు కలిగి ఉన్నారు తొంభై మంది కంటే ఒక్కరు మారు మనసు కలిగితే మనకు తొంభై మంది మారు మనసు కలిగి ఉంటే ఒక్కరు మారు మనసు కలగపోతే ఎట్లుంటది బాగా తరంగా ఉంటుంది దేవునికి సో ఒక్కరు కూడా ఆ ఒక్కరు అనేది కూడా మార మనసు దేవునికి సంతోషంగా అవుతుంది మార పొంది ఒక్క పాపి విషయమై పరులొక్క మంది ఎక్కువ సంతోషం కలను కలగను పరలక మంది ఏమవుతుంది సంతోషం ఎక్కువ అవుతుంది ఒక్క పాపి అయినా మనం రక్షించడం అనుకో దేవుని తట తిప్పిననుకో తొంభై తొమ్మిది నీతిమతుల కంటే ఒక్క పాపి రక్షణ పొందడం చాలా కష్టము ఒక్క గుర్రపిల్ల తప్పిపోయింది తప్పిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం మన విధానం ఏంది మన ఒక్క గుర్రీలను మన ఇంట్లో అందరు మంచి ఉంటారు చేస్తారు తాగుబోతాలు అవుతారు వాటి పాపంలో తిరుగుతారు సో వాళ్ళొక్కరిని సన్నిధికి మనం తీసుకొస్తున్నామా ఈరోజు వాళ్ళొక్కరిని మనము సన్నిధిలో మనము రక్షింపబడని ఇస్తున్నామా మనము సో అది మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది మనకు ఇంకొకరు చూస్తే ఇక్కడ తొంభై తొమ్మిది ఏ శ్రీకాయనను పది వెండి నాణంలు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊర్చే దొరక వరకు జాగ్రత్త వెతకదా అంటే ఏ శ్రీకాయనను పది నాణంలో ఉన్నాను వెండి నాణంలు పది వెండి నాణంలో ఒక్కో వెండి నాణం పోయిందనుకో ఆమె ఏం చేస్తుంది దీపం వెలిగించి ఇల్లు ఊర్చి దొరకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తుంది దేవుడు ఏం చేస్తుందంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు అక్కడ జాగ్రత్తగా వెతుకదా అంటే ఆ వెండి నాణంలో దొరికే వరకు వెతుకుతుంది వెండి నాణం ఎంత విలువ చాలా విలువ అప్పటి కాలంలో ఇప్పుడు కూడా విలువనే వెండి నాణం అంటే సో ప్రతి ఒక్కరూ దేవులాడతారు అనమాట అది దొరికినప్పుడు ఇంకా తన చెలికత్తలకు పొరిగి వారికి పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణము దొరుకున్నదని వారితో చెప్పును కదా నేను పోగొట్టుకున్న నాణము దొరుకుతుంది కదా అని వారితో చెప్పింది అటువలే మారు పొందు ఒక పాపి విషయమై దేవుని సంతోషం కలుగుందని మీతో చెప్పుచున్నాను అండి మారు పొందు దేవదూతల ఒక పాపి విషయమై దేవుని మారమాట పొందియాలి మనము ప్రతి ఒక్క తొంభై తొమ్మిది ఇక్కడ పది నాణాలు పోతే ఒక్క నాణం దేవులాడుతుంది పది నాణాలు ఉన్నాయి ఒక్క నాణం పోయింది అంటే నాణాలు ఉన్నాయి తొమ్మిది నాణాలు మారమాట పొంది దేవుని నాడులో దేవుని అన్నంలో ఆడుచుకుంటారు ఇంకొక నాణం ఏంటి దేవుని యొక్క గుర్ర దేవుని చెంత తిరుగుతలేదు సో ప్రతి ఒక్క దేవుని చెంతకు చేరాలి అంటే పాపిని ప్రతి ఒక్కరి మార మనసు పొంది దేవుని చింతకు మనము తీసుకురావాలి ఈరోజు మనం నిర్ణయించుకొని దేవుని చింతకు మనము తీసుకురావాలి మనము ఒక్కో పాపి వల్లే ఉండకూడదు మనం పాపి వల్లే ఉండకూడదు మార మనసు పొందాం కాబట్టి మనము దేవుని తోట మనము తిరగాలి ఇంకొకటి ఏం చెప్తుండంటే పదకొండు అధ్యాయం నుంచి చూస్తే ఇక్కడ తప్పిపోయిన కుమారులు ఇద్దరు ఉన్నారు అక్కడ ఇద్దరు కుమారుల గురించి చెప్తుండడు తప్పిపోయిన కుమారుడు ఒకడున్నాడు తమ్ముడు వాళ్ళ తమ్ముడు తప్పిపోయిండు తప్పిపోయినందుకు ఇక్కడ ఇక్కడ ఏముందో చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనకు అందరు తెలుసు చాలా మంది చెప్పిరు ఈ వాక్యము చాలా మంది చెప్పారు మరొకసారి మనము గ్రహిస్తాము మనకు కన్నులు తెలుసుకునేలాగా మనము గ్రహిద్దాము ఇక్కడ ఏం చేస్తుండే పదకొండవ వచ్చినం చూస్తే మరి ఆయన ఇట్లానే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేవి ఏమున్నారు ఒక్క మనుషునికి ఇద్దరు కుమారుడు వారిలో చిన్నవాడు తండ్రి ఆశలో నాకు కిచ్చు బాగా మిమ్మల్ని తన తల్లిని అడగదు అతడు వారికి తన ఆశిని పంచిపెట్టాను ఇక్కడ ఈ రోజులలో ఏముంది ఆస్తి ఆస్తి తల్లిదండ్రులకు ఉంటే ప్రతి ఒక్కరు కొట్లాడుతూ అన్నదమ్ముడు ప్రతి ఒక్కరుతూ నా ఆస్తిని పిచ్చి నా ఆస్తి నాకు పరిచిపెట్టు అని తల్లిదండ్రులు చావక ముందే వాళ్ళని చంపేస్తారు సో ఈ రోజు దుర్మార్గులు ఉన్నారు ఈ రోజు వాళ్ళ ఆస్తి తన అన్నని తన ప్రతి ఒక్కరిని చంపుతురు ఏబుల్ విషయం చూస్తే దేవుడు అతని అర్పణను బలియాగంను అర్పించినందుకు సో కయ్యను ఏబుల్ని చంపిండు సో చంపినప్పుడు ప్రతి ఒక్క అక్కడ ఉన్నది అక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆస్తి విషయము ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నారు తన తండ్రికి ఆస్తిందనుకో తన తండ్రికి ఆస్తుంటే ఇద్దరు కుమారులు చరిశ్రమంగా పంచమని ఈ రోజులలో అడుతురు ఈ రోజులలో ఆడుతురు కరెక్టే కానీ దాన్ని ఎట్లా ఎలా జీవిస్తారు వాళ్ళు వాళ్ళు ఈ రోజులలో జీవించే విధానం ఎలా ఎలా ఉంటుంది మనకు చూస్తే ఇక్కడ కొన్ని దినములు తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్యను కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి చిన్న కుమారుడు ఏం చేసుకున్నాను ప్రతి ఒక్కటి అమ్ముకున్నాడు ఆస్తి మొత్తం అమ్ముకొని అది మొత్తం పైసలు కూర్చుకొని తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి ఆస్తిని ఏం చేసిండు దుర్వ్యాపారం అంటే అక్కడక్కడ బాగా ఖర్చు చేసిండు అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి మొత్తం ఖర్చు చేసిండు ఒక్క రూపాయి లేదు సో కరువు ఆ దేశంలో కరువు ఎక్కడ వెళ్ళింది అక్కడ దేశంలో ఇబ్బంది పడుతుండే వాడు వెళ్ళి ఆ దేశస్తులలో చెంత జేరను ఒకటి చెంత అంటే ఒక దగ్గర వెళ్ళాడు అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను వానికి ఏమున్నాయి పందులు ఉన్నాయి పందులు మేపురా అని చెప్పి వాడు అతని పొలంలో పంపాడు వాడు పందులు తిను పొట్టులతో తన కడుపు నింపుకొని కొనే ఆశపడాను కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు వాడు ఏం చేస్తున్నాడు కడుపు నింపుకోవాలంటే ఆశపడుతుడు పందులో పొట్టు తింటానని ఆశపడుతున్నాడు కానీ వానికి ఏమీ ఇయ్యలేదు ఆ పొట్టు కూడా దొరుకుతలేదు ఈరోజు సో ఈ రోజు మనము ఏదైనా మనము కావాలనుకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనకి ఏంటంటే దేవుని యొక్క కృప ప్రతి మన మీద ఉంది కృప మనం లేక ఆయన కృప మన మీద లేకపోతే మనకి ఈ రోజులలో కూడా ఏది దొరకదు సో ఈసారి చూసుకుంటుంటే ప్రతి ఒక్కరు ఈరోజు నశించిపోతురు నశించిపోతురు కానీ వాళ్ళకి ఏం దొరకాలో దొరికలేదు వాళ్ళు సజీవంలో లేరు సజీవంలో ఉంటలేరు సో వాళ్ళు ఏంటంటే చచ్చిన వారి వల్లే ఉంటున్నారు అనమాట ఈరోజు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్కు ఎంతో మంది కూలి వండలు అన్నము సమృద్ధిగా ఉన్నది అంటే ఇప్పుడు ఏం చెప్తుండు నాకు పందుల పొట్టే దొక్కలేదు కానీ ఏం చేస్తుండు నా తండ్రి యొద్ ప్రతి ఒక్కరు ఎవరైతే పని ప్రతి ఒక్కరు ఉన్నారు నా తండ్రి యొద్ ఎంతో మంది కూలి అన్నం సమృద్ధిగా ఉన్నదని వాడు జ్ఞాపకం చేసుకుంటుండు నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అయితే ఇక్కడ ఏం చేస్తుడు ఈ దేశంలో నేను కరువు కాబట్టి ఆకలితో చచ్చిపోవచ్చున్నాను నాకు అరొక్క రూపాయి కూడా లేదు పందులో పుట్టు తిందామంటే కూడా అక్కడ వాళ్ళు తిననిస్తలేరు ఇక్కడ సో ఇక చచ్చిపోతుండు ఇక్కడ నేను లేచి నా తండ్రి యొద్కు వెళ్ళి తండ్రి నేను పరలక విరోధం కాను నీ పాపం చేసి అక్కడ వాడు పాయాచిత్రం పడుతుడు రిపెంట్ అవుతుండు లేచి ఏం చేస్తుండు నా తండ్రి యొద్ ఇంత పని కాళ్ళున్నారు ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళరు అన్నం సమృద్ధిగా ఉంది అప్పుడు గుర్తు చేసుకుంటుండు గుర్తు చేసుకొని మరలా ఏం చేస్తుండే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తా చెప్తుండు తండ్రి నేను పరలోకమునకు విరుద్ధం గాను పరలోకమున కంటే మనం ఏదైతే తప్పులు చేస్తున్నా పరలోకంలో బంధించబడేది లోకంలో బంధించబడితే పరలోకంలో బంధించబడితే చెప్పింది దేవుడు ఇక పరలోకంలో నాకు ప్రతి ఒక్కటి నా ఎదుట పాపం నీ ఎదుట పాపం చేసింది అంటే మనకు ప్రతి ఒక్క దాంట్లో ఆయన పాపం చేసిండో ప్రతి ఒక్క జల్సా చేసిండు పైసలు తీసుకో దేవుని అది ఆస్తి పైసలు తీసుకుపోయి ప్రతి ఒక్క దగ్గర పోయి చాలా చేసి కొత్త ఒక్కటి అన్ని పైసలు అయిపోయినాక ఆయన దేవుని తట్టు తిరుగుతుడు సో ఎంత జాలీ గల గుణంగా ఉన్నాడు ఇప్పుడు ఇక మీదట నీ కుమారుడు నని అని అనిపించుకుంటూ యోగ్యతను కాను నన్ను నీ కూలి వారిలో కొన్నిగా లేచి తండ్రి ఎద్ధకు వచ్చాను ఇక తండ్రి ఎద్ధకు వచ్చినప్పుడు నేను నీ కుమారుడు కాను నీ యొక్క ఆస్తి యొక్క నేను సో నేను ఏంటంటే నీ యొక్క ఒక కూలి నన్ను చేర్చుకోమని అతని తండ్రితో అడుగుతుడు దీన స్థితిలో అతని తండ్రితో అడుగుతుంది ఇక్కడ దీన తండ్రితో అడిగినప్పుడు వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికెర పడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడు తండ్రి ఏమన్నా చూసి అరే నా కొడుకు కుమారుడు వస్తుందని చెప్పి అతని దగ్గర వెళ్ళి కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకుడు అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పర్వకుండా వీరందరూ రాను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకోవటకు యోగుడను కానను నీ కుమారుడునని అనిపించుకుంటకు నేను యోగుడం కాను నేను మస్తు పాపం చేసినా మస్తు తిరిగినా నేను బాధపరిచి నీ ఆస్తి మొత్తం సగం తీసుకొని వెళ్ళిపోయినా అక్కడిక్కడ తిరిగేసి వచ్చినా నాకు అక్కడ ఏం లేదు నీ తండ్రి దగ్గరకు వచ్చినా అని చెప్తుండే ఇక్కడ ఆ అన్ని పాపం చేసి వచ్చిన తండ్రి అని చెప్తు అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త తర్వాత ఇచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదంలోకి చెప్పులు తొలగించుడి అయితే ఏం చెప్తుడు దేవుడు ఇక్కడ తండ్రి అంటే దేవుడు మన తండ్రి మనం ఎంతగానో తిరిగి ఎక్కడెక్కడో కొట్టుమిట్టాడుకొని ఎంతో పాపం చేసి ఎంతో పాపంలో జీవించి మరొకసారి మనకి ఏమైనా బాధ ఏం చేస్తాం మనము తండ్రి వద్దకు వస్తాం నన్ను క్షమించి దేవా నేను ఎన్నో పాపం చేసిన దేవా ఈరోజు ఈ రోజు ప్రతి ఒక్క పాపం నుంచి నాకు విడుదల దయచేదేవా అని మనం మొరపెట్టుకుంటాము అట్లా మొరపెట్టుకున్నప్పుడు మన తండ్రి ఏం చేస్తుండు క్షమిస్తుండు మనకి హృదయం పరలోక తండ్రి మనకేం చేస్తుండు ప్రతి ఒక్క దాంట్లో క్షమిస్తుండు నేను ఎన్ని పాపాలు చేసినా కూడా నేను క్షమిస్తానని చెప్తుండు క్షమిస్తానని చెప్తుండే ఇప్పుడు నీ సహోదరుల పాపం చేసినా కూడా నేను క్షమిస్తానని మంచి క్షమిస్తానని చెప్తుండే ఇక్కడ క్షమించినప్పుడు వారు ఏం చెప్తుండే చూడండి ఆ తండ్రి ఎంత హృదయం ఎంత పెద్ద హృదయం ఇక్కడ విశాలమైన హృదయం దాని దాసులను పిలిచిచ్చి దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదంలోకి చెప్పులు తొడుగుడి ఏమంటుండే ఇక్కడ ప్రశస్త త్వరగా తెచ్చి ఏమంటుంది త్వరగా తెచ్చి అంటుండ అయితే అక్కడ ఆయన ఎట్లున్నాడు ప్రశస్త వస్త్రం లేక మాసిపోయిన బట్టలు వికారంగా గోర్లు పెరిగి ఆ ఏదైతే భిక్షగా ఉంటారు కదా అలాంటి స్థితిలో అతను ఉన్నాడు అలాంటి స్థితుల్లో మనకు ఉన్నప్పుడు మన ప్రభు మన మన ప్రభువులో చేరినప్పుడు మనం మారమనిసి పొంది మన ప్రభులో ఉన్నప్పుడు మనకు ప్రశస్త వస్త్రంలు వస్తాయి త్వరగా తెచ్చి వీటిని కట్టి వీటి చేతికి ఉంగరం పెట్టి ఉంగరం కూడా పెట్టమంటుడు పాదంలోకి చెప్పులు తొలగించుడి క్రోవీణ దూడను తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడదాము అంటే క్రోవీణ దూడను కొయ్యమంటుడు అక్కడ నాకు కుమారుడు తిరిగి తప్పిపోయిన కుమారుడు వచ్చిండో అతని కోసం విందు ఏర్పరచబడి ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బతికాను అంటే నా కుమారుడు మళ్ళా చనిపోయి బతికాను అంటే పాపంలోకి పోయి ప్రతి ఒక్క చేసి మళ్ళా యొక్క దేవుని తంట తిరిగిందంటే మన అతనికి విందు చేస్తుంది దేవుడు మన తండ్రి అయిన దేవుడు అతని కొరకు విందు చేస్తుడు మనం దేవుళ్ళు రక్షింపబడితే దేవునికి ఎంత సంతోషము దేవుళ్ళో ఉంటే ప్రతి ఒక్క దినము ఒక్క దినం గడిచిన ఏంటంటాడు అంటాడు అట్లా చెప్తుండే దేవుడు మనం ఒక్క దినమన్నా మనం దేవుణంలో గడుద్దాం పాపం విడిచిపెట్టి మనము దేవుల్లో జీవిస్తాము సో ఇక్కడ ఏం చెప్తున్నాను ఇంకా దొరకనని చెప్పి అంతా వారు సంతోషపడి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను ఇంకొక ఇంకొక కుమారుడుగా ఫస్ట్ కుమారుడు వాడు పొలంలో ఉన్నాడు వాడు పొలం నుండి వచ్చిచ్చు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరగట విని దాసులతో కొన్ని పిలిచి ఏమిటని అడగగా ఆ అతనితోని తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కోవిన దూడను వదించవాడను వధించానను అయితే అతడు కోపపడి లోపలి వెళ్ళని వెళ్ళకపోయాను ఇక్కడ ఏం చేస్తుండే పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది పొలం నుంచి వచ్చిండు వాడు పొలంలో పనిచేసి వచ్చిండు ఇంటి దగ్గర వాద్యంలో నాట్యంలో ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే సంబరాలు పడుతుంది సంతోషపడుతుంది అతను ఒక దాసుని పిలిచి ఏం జరుగుతుంది ఇక్కడ అని వాడాడుతుడు అయితే నీ తమ్ముడు వచ్చిండు నీ తమ్ముడు తప్పిపోయిన తమ్ముడు వచ్చిండు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కోవిన దూడను విధించాను అనేను అయితే సురక్షితంగా వచ్చినందుకు వాడొస్తే మనకు అని మనము ఈర్షపడుతున్నాం ఈరోజు మనం ఏంటంటే మన జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరైనా మంచిగా జీవిస్తే మనము ఈర్షపడుతుంటాము ఎవరైనా మంచి ఉంటే మనకంటే ఎక్కువ ఎవరైనా ఏమైనా చేస్తే మనకు ఈర్ష గుణం వస్తుంటది ఇక్కడ ఏమంటే పెద్ద కుమారుడు ఈర్షపడుతుడు నాకు ఒక్కటి కూడా గొయ్యలేదు ఒక్కసారి కూడా ఒక్క గొరవ పిల్లను కూడా గొయ్యలేదు మనకి విధించి దూడను కూస్తున్నావు ఇక్కడ ఆయన అడుగుతుంది తన తండ్రిని అడుగుతుంది ఇక్కడ ఎందుకు అట్లా చేస్తున్నామని ఆ దాసు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కోవిన దుడను వధించాను అతడు కోపపాడి లోపలికి వెళ్ళనులక వెళ్ళనిలాకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి అంటే లోపలికి వతలాడు అతను పెద్ద కుమారుడు ఏం చేస్తుండడు తండ్రే బయటకు వచ్చిండు లోపలికి రమ్మని బతిమాలుకున్నాను బయటికి వచ్చి తండ్రి ఏమంటు లోపలికి రాని బతి అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నేను సేవించున్నానే నీ ఆజ్ఞలు నేను ఎప్పుడు మీరలేదు అయినను నా స్నేహితులతో సంతోషించబడినట్లు నీవు నాకు ఎన్నడో ఒక మేకప్ పిల్లనైనా ఇయ్యలే ఒక్క మేకప్ పిల్లనైనా నాకు ఇయ్యలేదని చెప్తుండు అంతకాలం చూసినా నీకు ఒక్క మేక పిల్లలు నువ్వు ఇస్తున్నాకి ఎవరికైనా నువ్వు మేకప్ పిల్లని ఎప్పుడైనా అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీణ కొరకు క్రవీణ దుడను వధించితి అని చెప్పాను అయితే నీ ఆస్తి మొత్తము క్రవీణ ఈ వేషతో తిరిగి ప్రతి ఒక్క దాంట్లో వాడు మొత్తం దుష్టక్రియలో తిరిగి పాపంలో పడిపోయి మొత్తం తన ఆస్తిని అంతా పోగొట్టుకొని వచ్చినప్పుడు అతనికి ఏం చేస్తున్నావు క్రోవీణ దుడను వధించితి క్రోవీణ దుడని ఇచ్చి మంచి ఘనంగా ప్రతి ఒక్కటి పండుగ లెక్క చేస్తున్నాను ఇంట్లో ఎందుకు చేస్తున్నావు తండ్రి అని వాడు అడుతుండు అందుకే అతను కుమారుడు నీవు వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు దేవుడు ఏమంటుంది ఇక్కడ ఈ రోజు నువ్వు నైన్టీ నైన్ గొర్రెలు తప్పి తప్పిపోలేదు ఒక్కొక్క గొర్రె తప్పిపోయింది నైన్టీ నైన్ గొర్రెలు దేవుడితోటే ఉన్నాయి దేవుడితోటే ఉన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడు నాతో కూడా నువ్వు నాకు కట్టడాలని ఉన్నాక ప్రతి ఒక్క దాన్ని నువ్వు పాటించి నా ప్రకారం జీవించడం కాబట్టి నీకు అవసరం లేదు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళు రక్షింపబడ నీకు వచ్చినప్పుడు మనము అంతగా ఆహ్వానించాలి ప్రతి ఒక్కరిని రక్షింపబడే నేరను కుడినట్లు దాదాపు చెప్తున్నాడు ఇక్కడ రక్షింపబడాలి ప్రతి ఒక్కరిని రక్షింపబడని ఇవ్వాలి మనము మనం మన జీవితంలో ఎంతమందిని రక్షింపబడము మనం చూసుకోవాలి సో మనము ఏ రీతిగా మనం జీవిస్తున్నామా తొంభై తొమ్మిదిలో ఉన్నామా లేదంటే తప్పిపోయిన కుమారులు ఉన్నామా లేకుంటే వెళ్ళి నాణాలు తొమ్మిది తొమ్మిది నాణాల ఒకటి పడిపోయింది సో మనం ఆ రీతిగా ఉన్నామా మనము ఏ రీతిగా మనం ఈ రోజు జీవిస్తున్నాం మన జీవితంలో ఎట్లా ఉన్నాం మనము ప్రతి ఒక్కరిని రక్షింపబడే రీతిగా మనము జీవించాలి తొంభై గొర్రెలు ఆ దేవులతో ఉన్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు దేవుడు వెళ్ళిండు వెళ్ళి తీసుకొచ్చిండు ఇక్కడ ఏంటంటే ఒక తప్పిపోయిన కుమారుడిని కూడా దేవుడు ఈరోజు వేసు చెంతకు తీసుకొచ్చిండు అతను తన యొక్క వదిలేసి దేవుని తట తిరిగినందుకు దేవుడు ఏం చేస్తుండు సంతోషంగా ఘనంగా వధించిన గొర్రె దూడను అతనికి కోరుస్తుండు ఇక్కడ పోసినందుకు చూడండి ఈ నీ కుమారుడు కోవిన దూడను వధించింది అని అందుకే నా కుమారుడు నీవు వెళ్ళినప్పుడు నాతో కూడా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నాతో ఎవ్రీ టైం ఉన్నావు నావన్నీ నీవే దేవుడు ఏమంటున్నావు నాన్నీ నీవే నువ్వు నాతో ఉన్నందుకు నావన్నీ నీవే మనం సంతోషపడి ఆనందించిన యుక్తమే మనం ఏం చేయాలి రక్షింపబడినందుకు ఆయన మన ఇంట్లో వచ్చినందుకు చేరినందుకు తమ్ముడు రక్షింపబడినందుకు మనం ఏం చేయాలి సంతోషపడి ఆనందించాలే అది యుక్తమే ఇవి నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాను ఏం చెప్పిండు తిరిగి బతికిండు నీ తమ్ముడు ఎప్పుడైతే చనిపోయి తిరిగి బతికిండో ఆ టైంలో తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించటకు మనిష ఈ లోకంలోకి వచ్చిండు సో నువ్వు తప్పిపోయిన విధంగా ఉన్నావా లేకుంటే దొరికిన విధంగా ఉన్నావా ఎట్లా మనం జీవిస్తున్నాం మనం ఈ జీవితంలో మనం ఎవరికి ఆదర్శంగా మనం జీవిస్తున్నాం దేవుని చెంతకు చేరనికొస్తున్నామా లేదంటే దేవుని చెంతకు పాపం చేయడానికి జీవించేంత పాపం ఉన్నట్టే ఉండి మన దేవుళ్ళు వెలుగులో ఉన్నట్టే ఉండి మనం చీకట్లో వెళ్ళిపోతున్నాం అది మనం గ్రహించుకోవాలి మనం మనం ఎక్కడున్నాం ఏం సంగతి చేస్తున్నాం మనము తప్పిపోయిన కుమారుడు ఆఖేరికి ఎట్ ఎండ్ ఆఫ్ ది డే దేవుల్లో చేరిండు దేవుణ్ణి చేరి దేవుని గడపరిచిండు అతని పాప క్రియలు అన్ని సో మనం ఏంటంటే ఎవరినైనా క్షమించాలి ఎవరినైనా మనము ఆయన రక్తంలో కడగబడ్డకు మనకు రక్షింపబడ్డకు తీసుకురావాలి అందరినీ తీసుకొచ్చి మనము మనము ఇంకా మనము ఎక్కువ చేస్తుండాలి ఇంకొక వచనం చూస్తే జాన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము వచనం ఆ పద్దెనిమిది తొమ్మిది సెవెన్ సెవెన్ నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకని నేను నేను పోగొట్టు ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ చెప్పాను ఇక్కడ ఏం చెప్తుడు చాలు సెవెన్ ఆయన ఏం చెప్తుండో నీవు ఒక అనుగ్రహించిన వారిలో అంటే ఎవరైతే నాకు అనుగ్రహించిన వారిలో నీ చుట్టాలే కానీ నీ ఎవరైనా కానీ నీవు నాకు అనుగ్రహించిన వాటిలో మీ ఫ్రెండ్సే కానీ మీ చర్చి పీపులే కానీ నాకు అనుగ్రహించిన వాటిల్లో ఒక్కనైనాను పోగొట్టుకున్న లేదు ఒక్కరినైనాను వాళ్ళని ఎవరిని అన్నిల లెక్కలో ఉండనియకుండా మనం సజీవ లెక్కలో తీసుకురాలి ఒక్కరినైనాను ప్రతి ఒక్కరిని మనము సజీవ లెక్కలో ఉండాలి రక్షింపబడ నీరకుండా నట్లు ఆయన అస్తము కుర్చ కాలేదు ప్రతి ఒక్కరిని రక్షిం పోకు మనము ప్రేరేపించాలి ప్రతి ఒక్కరిని దేవుని చెంతకు నడిపియాలి ఎవరు తప్పిపోకుండా ఉండాలి ఎవరు తప్పిపోదు ఎవరు తప్పిపోకుండా దేవుని తట జరిగితే ఆయన అద్భుత క్రియలు ఆశ్చర్యకార్యాలు ఆయన ప్రతి మనకు చేస్తాడు ఇక్కడ ఏం చెప్తుండంటే నీవు నాకు అనుగ్రహించే వాళ్ళు ఒక్కనైనా నేను పోగొట్టుకున్న ఆయన చెప్పిన మాట నెరవేర్చినట్లు ఇలాగో చెప్పాను మనం ఎవరినైనా పోగొట్టుకోవద్దు ఎవరినైనా ఆత్మీయులు కానీ ఎవరినైనా కానీ నశింపకుండా వారిని పోగొట్టుకోవద్దు పోగొట్టుకోకుండా దేవుని తిరగాలని నేను చెప్తున్నా ఇక్కడ దేవుడు వాక్యము మనకు చెప్తుండు ఇంకొక వచనం చూస్తే పేటూరు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ రెండో అధ్యాయము ఇరవై వచనం బ్రదర్ అంటే రెండు ఇరవై ఆ రెండు ఇరవై ఫస్ట్ పీటర్ టూ ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కప్పటమును కనబడలేదు ఆయన దూషింపబడి దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసి కొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షకుడనైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఆయన ఇక్కడ ఏం చెప్తుంది ఇరవై రెండవ ఇరవై ఒక వర్షం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏదైతే తప్పిపోయిన వారు ఉన్నారో దాని కొరకు క్రీస్తు కూడా మన కొరకు బాధపడుతుడు మీరు తన అడుగు జాడ మీకు మాదిరి మంచి యుంచి పోయాను ఆయన ఆయన ఎందు మనం అడుగు జాడల ఎందు ఆయన కట్టడాలను మనము గాయపొనాలి ఆయన పాపం చేసిండు మన ప్రభు పాపం చేయకముందే తన శిల్వ మీద వయలాడి తన రక్తం చేత మనకు విమర్శలను ఇచ్చింది ఆయన పాపం చేయలేదు పాపం చేయలేదు కానీ పాపం చేసినట్టు ఆయనను చేసిరి పాపం చేసినట్టు ఆయనకు సిల్వ వేసిరి ఆయన ఆయనలో ఎంత మాత్రం కూడా పాపం లేదు సో ఆయనలో పాపం లేనందుకు మనలో కూడా పాపం ఉండదు మనం ఏంటంటే తప్పిపోయిన వారి వల్లే ఉండకూడదు మనం ఏంటంటే తప్పిపోయిన వారి వల్లే ఉండకూడదు ఆయన నోటు ఏ కప్పడము కనపడలేదు ఆయన నోట్లో ఏముంది కప్పడం ఏది కనబడలేదు ఆయన ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శిల్వ వేసినప్పుడు ఎంతో మంది దూషించిరు దూషించినడు ఆయన ఏం చేసిడు ఉమ్మి వేసిరు దూషించిరు ఆయనను ఎంత ఎంతగానో కొట్టిరు కొనడాలతో కొట్టిరు ఆయనను మన తిరిగి కొట్టిండా కొట్టలేరు వాళ్ళకు తిరిబడు గొరపిలో వాడే ఉన్నాడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఆయన తీర్పు తీర్చినప్పుడు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు మన పాపంలో విషయమే చనిపోయి అంటే మన పాపంలో విషయమే ఆయననే చనిపోయి మన మనం తప్పు చేసే ఈరోజు ఆయన ఆయన బలి తీసుకున్నారు సో ఆయన తీసుకునేందుకు నీతి విషయమే జీవించినట్లు ఆయన తన తన తన శరీరం అందు మన పాపములను రాణి మీద మోసుకొనేను ఏం చేసిండు మన పాపములను సిల్వపై మోసిండు ఆయన ఆయన పొందిన గాయంలో చేత మీరు స్వస్థత ఉంది తిరిగి మన దగ్గర స్వస్థత ఆయన గాయంలో వల్లనే ఆయన సిల్వ వల్లనే మనకు ఆయన రక్తం మనకు స్వస్థత ఉంది ఈ రోజు మనం గ్రహించాలి మనము మనం ఏడు తప్పిపోతున్నాం మనం ఏ దేని చూసి తప్పిపోతున్నాము దేని చేత నువ్వు విధింపబడుతున్నావు దేనితోటి నువ్వు నీకేంటంటే బలహీనత ఉంది దేని బలహీనత ఉంది ఆ బలహీనత కొట్టివేయబడాలి ఈ రోజు నువ్వు చూసుకుంటే మన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో చూపు యాందు కాలయా మనము తప్పు చేస్తున్నాం ఆయన ఏం చేసి ఆయన చేయలేదు ఆయన ఎవరి కూడా కొట్టలేదు దూషింపబడినను ఆయన దూషింపబడలేదు ఆయనతో కొరడాలతో కొట్టబడిన ఆయన ఎవరిని కొట్టలేదు సో మనం ఈ రోజు మన జీవితంలో అలా ఉంటున్నామా మనము ఎవరైనా ఒక మాట అంటే మనం ఏం చేస్తాము సడన్ గా సో అట్లా ఇవ్వకుండా మనము నీట్గా నిజాయితీగా జీవించి ఆయనతో విధేలు కలిగే మనము ఉండేటప్పుడు ఉందాము సాగుదాము ఇక్కడ దేవుడు ఇంకేం చెప్తుండే మీరు గొర్రెల దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాపరియాయి మన గుర్రెల వారి దారి తప్పిపోతున్నాం ఈరోజు ఒక విషయంలో మనం దారి తప్పిపోతలేము మరొక విషయంలో దారి తప్పిపోతున్నాం ఎక్కడోక్కడ దారి తప్పిపోతున్నాము తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తుండడు మనల్ని ఆయన మీ ఆత్మల కాపరియాయి అధ్యక్షుడని ఆయన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు మన కాపరి మన కాపర్ల వల్లే ఆయన కాపరియాయి ఉన్నాడు మనకి ఆయన ఎవరితో మనకు దారి చూపిస్తుండడు ఆయన దారి చూపించినప్పుడు మనము ఆయన వైపు మనము మళ్ళొచ్చున్నాము ఆయన యొక్క దారి లేకపోతే మనం ఎక్కడ నశించిపోతున్నాము ఈరోజు ఆయన దారి వలన ఆయన బైబుల్ వలన ఆయన కట్టడం వలన ఆయన యొక్క ఆజ్ఞల వలన మనము జీవిస్తున్నాము ఆయన చెంతకు మనం చేరు ఆయన ఆయన ఆజ్ఞల వల్ల మనము జీవిస్తాము ఈరోజు చూస్తే మనము తప్పిపోయిన వాణి వారే ఉండకుండా తప్పిపోయి మనం తిరిగి వచ్చిన వారి వారే ఉండకుండా మనము దేవుని చట్టు తిరుగుటకు మనము ప్రోత్సహిద్దాము తొంభై తొమ్మిది గొర్రెల వల్ల కాకుండా ఒక్కొక్క గొర్రె తప్పిపోయినందుకు మరొకసారి మారమర్సి పొంది అతను వచ్చినందుకు అతను ప్రతి ఒక్క విందు ఇచ్చింది మనకి ఈరోజు అటువంటి బిడ్డలను మనము తయారు చేసుకున్నాం ఎవరైనా తప్పిపోకుండా ఉండేటకు మనము తయారు సో దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించండి కాక థ్యాంక్ సో మచ్ ఫర్స్ ఒక్కొక్కరిగా భ నేన మా ప్రభా నీ పరంలో వేల స్తోత్రాలు దేవాయసం మా ప్రభావ ఎటువంటి వాక్యం వాటి నీకు వందన స్తోత్రాలు దేవాయసం మా ప్రభావ మా యొక్క విషయంలో దేవాయసం మా ప్రభావ మేము ఎక్కడ తప్పు పోవచ్చున్నామో దేవాయసం మా ప్రభా మాకు నేర్పించుడు మా ప్రభావ ఎటువంటి క్రియలను దానిలో చూపించాడు మా ప్రభావ మేము దేవాయశ్ర నిన్ను ఎరిగినాను ఎరగలేను అని చెప్తున్నారు మా ప్రభా దేవాయస్రభ మీ వల్ల మేము పరిస్థితిలో ఉండటం సాయం చేయండి మా ప్రభా దేవాయసం మా ప్రభావ ఇలా చూసి ఎంతగానో ఎంతమంది మరణిస్తుంది మా కర్మంలో సజీవులెక్కలోంచి దేవాయసిమాప్రభ నీకు మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం చేత మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందన సూత్రాలు దేవా దేవాయసీమ ప్రభుత్వ మా ప్రభావ ఇంకా దేవాని యొక్క వాక్యంలో లోతుగా వెళ్ళటకు సాయం చెంది ప్రతి ఒక్క మర్మాలు తెలుసుకుంటాకు సహాయం చెంది దేవా నీరే తోడైన దాన్ని బట్టి వందన సూత్రాలు దేవాయసింహ ప్రభావ ఈ రోజు దేవాయసీమ ప్రభావ క్రియల చేత వారు మృతి చెంది ఉన్నారు మా తమ క్రియలను విశ్వాస రూపకంలో చూపిస్తలేరు మా ప్రభావ తమ క్రియలు ఉండటం సాయం చేయండి మా ప్రభా దేవాయసింహ ప్రభావ ఎంతో మందికి సాయం బిడ్డలుగా ఉండటం సాయం చేయండి మా మీరే తొలగిన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా మా ప్రభావ ఈరోజు దేవా కోవిడ్ తోటి దేవాయ శివ ప్రభావ ఎంతో వారి కుటుంబాలకు దేవ ఆదరణ దయచండి మా ప్రభావ మీరే సాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డను లేవనెప్పాడు మా ప్రభావ ఎంతో మంది ఈ రోజు దేవాయసింహ చూసే కొన్ని కోట్ల లక్షల మంది దేవాయసింహ ప్రభావ మరణిస్తుంది మా ప్రభావ వారి కుటుంబాలకు ఆధారం దేవా ఎటువంటి పాప జీవితం వదిలేసిదవా నీ తట్టు తిరుగుటకు రిపెంట్ అయ్యి దేవాయసింహ ప్రభావం తప్పిపోకుండా దేవాయసింహ ప్రభావ నీ తట్టు తిరిగే బిడ్డలలో ఉన్నకు సాయం చేయండి మా ప్రభావా దేవా మనుషుడు దేవాయసింహ ప్రభావ ఎంతగానో జ్ఞాని అనుకుంటున్నాడు మా ప్రభావ కానీ దేవుని ముందు సున్నా అని తెలుసుకుంటాకు సాయం చేయండి మా కంప్యూటర్ ప్రతి నేనే విరవీకుని మా నేనే చేసినాను విరవీకును మా ప్రతి నీ జ్ఞానమే మా వారికి ఇచ్చిన ప్రతి ఒక్క జ్ఞానం మీదే మా ప్రభావ అటువంటి రీతిగా ఉండటం ఉండకుండా సాయం చేయండి మా ప్రభావ తను తగ్గించుకొని దేవాయసీమా ప్రభావ ఇతరుల జీవించే విధంగా సాయం చేయండి మా మీరే చూడైన దాన్ని బట్టి వదనా స్తోత్రాలు దేవాయసింహ ప్రభా దేవాయసీమా ఎంతమంది కుటుంబాలలో కోవిడ్ వచ్చింది మా ప్రభావ కేవీపీఎం మీరు కేవీపీఎం దాంట్లో ఉంది మా ప్రభావ బిడ్డను మృతి శ్వాసపరచండి మా ప్రభా వేస్తున్నా గదిస్తున్నాను వారిని చింతకు చేరాలి మా ప్రభావ ప్రతి ఒక్క పాపం మీ అందు జీవించే బిడ్డలో ఉన్నటకు సాయం చేయండి దేవా దేవా అట్టుకుడే కానీ దేవా వారు దేవా లేచి నిలబడతారు మా ప్రభావా ప్రతి ఒక్క పాప మీ అందు క్షమించి దేవా మీరే నిలబెట్టాడు మా ప్రభావ ఆరోగ్య పరిస్థితి మంచి మెరుగుపడాలని సాయం చేయండి మా ఇమ్యూనిటీ పవర్ పెంచండి మా ప్రభావ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరి గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ఎంతోమంది వారు ఖాళీగా ఉన్న నువ్వు నీ యొక్క బైబుల్ చదువుతలే మా ప్రభ అటువంటి బిడ్డలు ముట్టాడు మా ప్రభావ మీరే తీసుకెళ్ళడం మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ వచ్చినాక సాధించాడు మా ప్రభావ మీరే చూడన్నాడు మా ప్రభావ ఈ రోజు దేవాయస్రభ ఈ శ్రమల దినాల్లో దేవాయసం మా ప్రభావ మేము దేవాయసం మా ప్రభావ వేడుకునే భాగ్యం మాకు అనుగ్రహించినటువంటి స్తోత్ర మా ప్రభావ ఇంకా అనేకలు దేవామి నశించిపోతున్నారు మా ప్రభావ వెరితరంగా ఉన్నారు మా ప్రభావ దేవాయస్మర దుష్టక్రియ చేత వాళ్ళు పీడింపబడి ఉన్నారు మా ప్రభావ వారి గురించి ప్రార్థిస్తున్నారు మా ప్రభావ వారిని తట్టు తిరగాల మా ప్రభావ ఈ రోజు దేవా నిర్మాణం నిర్ణయించుకోవాలి మా ప్రభావ నేను ఏ శిశప్రభు లేని నేను జీవించలేనని దేవాయసింహ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు దేవాయసింహ ప్రభావ వారికి ఇవ్వండి మా ప్రభావ ప్రతి ఒక్క కాపుదల దయచేశాయండి మా ప్రభావ లేవా ఎటువంటి వారు కూడా దేవాయస్మారా ఈ కోవిడ్ పరిస్థితిలో ఉండకుండా సాయం చేయండి మా ప్రభావ ఎవరు దాన్ని బారిన పడకుండా సాయం మా ప్రభా ఇంకో బ్లాక్ ఫంగస్ అని వస్తుంది మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభావ దాని నుండి తప్పించుకోవాలి మా ప్రభావం ప్రతి ఒక్క ఉగ్రతల నుంచి తప్పించండి జ్ఞానం చేత వాళ్ళు నడుపుబడాలి మా ప్రభావ జ్ఞానం దాయిచండి మా ప్రభావా మీరే తోడైండ్డు మా ప్రభావ మీ యొక్క హస్తం ఇంకా దేవాయస్మ అనేకులకు దేవా తిండి లేదు మా ప్రభావా ఆహారం లేదు మా ప్రభావ షెల్టర్ లేదు మా ప్రభావా అనేకులకు లేదు మా ఎంతో మంది బీద స్థితిలో ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరు బిడ్డను ముట్టి ప్రతి ఒక్క బిడ్డకు తగినటువంటి సహాయం దాయిచండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభావ డాక్టర్లు నర్సులు లేవా మా ప్రభావ జిహెచ్ఎంసీ లేవా పోలీసు వాళ్ళు ఎంతో మనం శ్రమిస్తున్నారు మా ప్రభావ ఈ వ్యాధి పరపు ప్రతి ఒక్క దారిలో మీరే చర్యని జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా వారు కూడా విజృంభించి సేవ చేసేలాగా సహాయం మా ప్రభావ ఎంతో సేవకులు కూడా పడిపోయాయి మా ప్రభావ సేవకులు కూడా మీ అందరు నిద్రించారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరే పట్టుకొని క్షమించండి మా ప్రభావ నీ పరలోక రాజ్యంలో చేర్చుకోండి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా సూత్రాలు దేవాయస్యమ కేవీపీఎం గ్రూప్ లో దేవాసీం ఇంకా అనేకలు దేవాయస్ మా ఆన్లైన్ పేర్లకు వస్తే సాయం చేయండి మా ప్రభావ నీకు మిడైన దీవును కుమరించడం దేవా పెద్ద ఒక మీరే స్వస్థపరిచేవా జీవించి సాయం చేయండి మా ప్రభావా నీకు బిడ్డలని ముత్తి స్వస్థపరిచే మా ప్రభావా ఎటువంటి కీడైనా నువ్వు ఆన్లైన్ ను కలగకుండా సాయం ప్రతి ఒక్క కుటుంబంలో మీరు జీవించడం అపరువా మీ వెలుగు వారితోటి ఉండటం సాయం చేయండి అప్పుడు వాలుగు బిడ్డలుగా ఉండటం సాయం చేవా మీరే చూడైనడు అపరువా ప్రతి వెలుగు బిడ్డ దేవాయసం ఇంకా పది మందిని వెలిగించేలాగా సాయం చేతి ఒక్కరికి మారు పొంది దేవాయసం అప్పుడు నీకు నీ అందరూ బాప్తి సమచ్చే బిడ్డలుగా ఉండటం సాయం ఇంకా సేవ జరగాలమాపురవా ఇంకా గొప్ప సేవ జరగటకు సాయం దేవా ఈ లాక్డౌన్ వల్ల దేవాయసం అప్పుడువా ఇంతమందికు ఉద్యోగాలు లేవు అప్పుడు వా ఇంతమందికు ఆహారం లేదు మాత్రం భ అలాగ నా దేవానికి శోతం చేసం ఏసవ ప్రభా మన విగ్రహం ప్రార్థన చేస్తున్నభా మీరే కార్యం చేయండి మన తన ఏ ప్రభా వాళ్ళ పిల్లలు ముట్టం తాకండి వాళ్ళ భర్త మీకు వచ్చిందంటే యేశప్రభా అలా నా దేవానికి శోతం మన భర్త ముట్టండి పిల్లలు ముట్టి సాకి స్వస్థపర్చని అలలియ దుఃఖంతో ఉల్లాసవస్థం ధరింపే చేయండి నా దేవానికి శోతం చేసాం వెంకట కుటుంబం జ్ఞాపనం చేసుకొని ముట్టి తాకి స్వస్థపరిచి అగ్నికరించని చిన్న పాపం నుంచి ప్రవణి గాయల స్వస్థపరిచని అగ్నికరించని దేవానికి శ్రోతం విడుదలని ఆ కుటుంబం స్వస్థ స్వస్వతం రావాలా నా దేవాన్ని ఖరీంచేయండి నా ప్రభానికి వందలు వేసే ప్రభావ మెరిసి గుడి ముట్టని తాకండి ఆ రుద్ది ముట్టని అలా నాదే చిన్న పాప మీ స్వస్థ తెచ్చి బలం దచ్చి అగ్నికరణ చేసి కాచీ కాపాన్ని సరస్వతం నడిపించి మెరిసి శిశులంత బంధువులను వాళ్ళు తాకని ముట్టండి స్వస్థపరిచనే ప్రభా మీరే కారించండి నా దీవానికి శోతం వాళ్ళు చేసిన కొంచెం పాపం క్షమించి వాళ్ళ ప్రభావాన్ని శాక్త్యంగా నిలబెట్టుకొని విడుదలండి నా దీవానికి శోతం మన శివస్త్రం ముట్టి బాలో జ్ఞానంగా ఇచ్చి విడిపించి స్వస్థపరిచి విడిపించి ప్రభా మీరు కారించండి వాళ్ళ ప్రభా సైతాన్ని బంధుకలు ఉన్న నేషప్రా విడిపించండి నేసప్ర చీకటి ఉండి వాళ్ళ ఆత్మ తెరవండి బాను బాను కొడుకు ముట్టి తాకి స్వసపచ్చని అలలియ నాద్యాన్ని ఈ గాయాల ధర స్వస్సపరిచి ఆ చిన్న బాబుకు హీలింగ్ చేయండి బానువి హీలింగ్ చేయండి ఆ కురుమంతా హీలింగ్ చేయండి ప్రభా నాద్యమానికి శ్రోతం చేసాం మనతని ఎంతో మందికి ప్రభా అలలియ నాద్యం ఇంతమంది ప్రాదేశం ఏపీఎం లో ఎంతో ప్రేరిక సూచించడం వాళ్ళందరినీ వైరస్ తాకించి స్వసపరచని కనికరించి విడుదల దచ్చని వాళ్ళందరూ రక్షణ దచ్చని నా దీవానికి శోధం ఎవరివి ప్రభాహాలు నచ్చించుకోవడానికి ఇష్టం లేదేశు ప్రభా మాకువి ఇష్టం లేదేశు ప్రభావ అందరు మారు మనసు రావాలా సాక్షిగా ఉండాలా నీ సేవ చేయాలే సుప్రభా మీరు కరీం చేయని నా ప్రభానికి శోధం మా దేశం ప్రజల నుంచి నేను మొర ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ప్రజలు నీ బిడ్డ మా దేశంలో ఎంతోమంది వైరస్ వచ్చింది వాళ్ళ లంగ్స్ ముట్టండి వాళ్ళ తన వాళ్ళ తనం ముట్టండి శ్వసపరిచి వైరస్ విడిపించి వాళ్ళ జ్ఞానం తెచ్చి తెలియజేచ్చని మీరు మాట్లాడి ఆత్మ తెరవండి నువ్వే దేవుడు ప్రభ వాళ్ళు నీకు నమ్ముకోవాలే రక్షణ పొందాలేసో ప్రభ మీ రేఖారించని బ్లాక్లో మెడిసిన్ అమ్ముతు వాళ్ళతో మాట్లాడి గదించండి సైతాన్ని మీ జ్ఞానం తెచ్చని జాదుగుణం పెట్టండి డాక్టర్ అమ్ముంటని తాకండి కఠినం తొలగించి జ్ఞానం పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రక్షణ పొందాలా నర్స్ వేసే ప్రభా బయట బయలు అందరూ రక్షణ పొందాలా నా దీవానికి శోధం చేస్తాం మా పి బి నుంచి ప్రే ఎంతమంది రక్షణ పొంది వచ్చింది వాళ్ళు ముట్టి స్వసపరచని వాళ్ళ జ్ఞానం దచ్చని వాళ్ళు చేసిన తీవ్ర ప్రభా పాపం క్షమించండి వాళ్ళు మీ ముట్టి స్వస్సపరి జీవాన్ని ఆ ఒకసారి కనికరించండి నీ సేవ చేసే భాగ్యం దచ్చని ఎంతమందికి వచ్చి మీకు తెలిసేసో ప్రభా వాళ్ళు విడిపించండి వేసు నా దీవానికి శోతం చేస్తాం అలా నా దీవానికి శోతం చేస్తాం ఎంత కూడా బిల్ ఉద్యోగం లేదు ఉద్యోగం తెచ్చని నీ ఆరా ఆహారం దచ్చని ముఖ్యంగా ఈ ప్రభ ఆత్మరక్షణ పొందాలా ప్రతి దేశంలో ప్రతి బిడ్డ స్వార్థ ఇన్నాల వేసో నీ దగ్గర రావాలేసో ప్రభా అలాయ ఒక పాపి ప్రభా అలాది అనేది తిరిగి ఎంతో నా దీవానికి శోతం అలా నా దేవ ఈ జనాలకు సాధించే మీరే సహాయండి అందరు ప్రభ రావాలా ఎంతో సంతోషిస్త రేసు ప్రభ అందరు మారు మనసు రావాలా ఈ అంతర్ తినాల ప్రభా ఈ గుడిని ఎత్తి నుంచి విడిపించండి ఈ గుడిని దేవతం విడిపించండి రేసు మీరు సహాయించండి నా ప్రభానికి వంద రేసు ప్రభా కే ఎంత మంది ఉన్న రేసు ప్రభా వాళ్ళు చాకండి ముట్టండి పతి కుటుంబం కంచే దూతలు పెట్టండి చిన్నపిల్లలు ఉన్న పిల్ల ప్రభా నీ ఎందు భయభక్తి జీతం దచ్చని నీలో ప్రభా ఎంత సహాయంని అందరు స్వస్సపరిచి సేవలో వాడుకొని బలం దచ్చని నా దీవానికి శోతం చేశాను అన్న ముట్టను తాకండి అన్నకు బలం శక్తి తెచ్చండి ఇంకా సరస్వత నడిపించి వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించి వాళ్ళు జ్ఞానం తిప్పి ఇంకా సరస్వత నడిపించి కంచేయండి హాది ఆ నాదివా చక్రపతి బిడ్డ తాకండి మీ జ్ఞానం తెచ్చి ఆ బిడ్డ మీ అగ్నికంచి వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చి అగ్నికరించండి నాదివానికి శాతం మందం సిద్ధపడాలా అలాని సేవ చేయాలా గొప్ప జనం మీద కనకరించండి అలా నడిపించమని ప్రార్థించం సేవ చేస్తాను ప్రభావ మా జ్ఞానం జ్ఞానం దచ్చని నేందు బైబుల్ దచ్చని ప్రార్థించని అనవచ్చ తీసు అనేసు ప్రభావా మీ కోపం చెల్లారని వేసు ప్రభావా ఈ బిల్డల్ నీ బిల్డల్ వేసు ప్రభావా ఆ రోజు అరణ్ ప్రార్థన ఇన్న రేసు ప్రభాదే ధూపం ఇన్న రేసు ప్రభాత ప్రార్థన ఇన్న దేవుడేసు ప్రభా నాది ఈ రోజు మీ పాదం నుంచి మొరబెడుతున్నాం నీ యొక్క సిల్వర్ ఉన్న కనికరం కటాకం దని ఈ బిడ్డలు స్వస్సపరచని అలా ఈ నీ బిడ్డలు స్వచ్ఛపరచని రక్ష్యం దేశ మీరే కారం చేసి ప్రతి ఆటగా తీసేసి పరిశుధాత్మ నడిపి సహాయం మని స్వామి అబ్రాహాలో గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం వలసండి మీకు అన్నా గొప్ప దేవా ఈ గడిచిన కాలవంత ప్రాభ మమ్మల్ని చూస్తున్నా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీలత నిలబెట్టుతున్నారైనా దివారాశి మమ్మల్ని కాచి పాపాలి దినానికి ప్రభావ నూతన అభిషేకాన్ని కనుగించినారు దాన్ని బట్టి మీకు అన్నాడు ప్రభావ నీటి కృత ఓ ప్రభావం సైన్యుల మమ్మల్ని నిలబెట్టిన ప్రభావితం ఎంతో మంది చూడలేకపోతున్నారు ప్రభావ మమ్మల్ని సజీలు గొప్ప దేవానికి కాసి పాపడానికి వన్ ప్రభావితం కింది అని గొప్ప దేవ సంవత్సర ఘనత మధ్య ప్రభావం మహా తేజస్వి మహేశ్వర్యంలో నా దేవ యొక్క మధ్య కాలే సమయంలో ప్రభవ ఇంకా కనిపిస్తుంది కదా ప్రభ మీరు మాత్రమే మాట్లాడిన ప్రభావనికి వర్ణాలి గొప్ప దేవానికి స్తోత్రమేనా ఓ ప్రభ లోక ప్రభావ కదిపైన గొర్రెల లాగుంది ప్రభా గొప్ప జనవంత ప్రభావ కదిపోయిన ఆయన ఎత్తు ప్లవని ఒక గొడి కోసం ప్లభ మీరు వచ్చినారు బాబా నా దేవ నా ప్లవానికి వర్ణాలిస్తా ఆ ఒక్క గొరి కోసం నేను రక్షించటో ఈ లోకా గొప్ప దేవానికి వర్ణాలిస్తే మీరు ఎంత గొప్ప దేవుడు వ్యక్తు ప్రభావానికి వున్నారు బాబా గొప్ప దేవ పరిశుద్రానికి వన్న్నారు బాబా కుమారుడు ప్రభావ తప్పు తిరిగి వచ్చినట్టు బాబా ఆయన దాసులకు మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రాబాబా ప్రత్యక్షమైన వర్తలు ధరింపచ్చేయమని కాబట్టి ప్రభా ఆ బాధ్యత దీని మాకు అప్పగిచ్చిన ప్రభావ గొప్ప జనం అంతరం ప్రభావం మీ యొక్క రక్షణ వస్త్రం ఇచ్చేవారులాగా ఆ దాసులను అక్కడ మీరు పెట్టినారు మీరు చంద్రీ ప్రభా మీరు సాదేశంగా ఉన్నారు ప్రభా ఆ దాసుల గుంపులని ఉండాలేదు ప్రభావ నాకేమన్నా ప్రభా చసిపోయిన గొడవలను తీసుకొచ్చే ప్రభావ మీ వైపు నటించే ఉండాలా వాళ్ళకు ప్రభావ మీ రక్షణ వస్త్రం ప్రభావ ఓ ప్రభావ మీ సత్య ప్రభుత్వం ఉండాలా తండ్రి ఇంటికి వాళ్ళు చేసేవారిలాగా ఉండాలా మీ పని వాళ్ళలాగానే ఉండాలేదు అలాంటి బిడ్డలుగా మమ్మల్ని సహాయం కాదు అన్నీ నూతన అభిషేకాన్ని మాకు గొప్ప దీవాల కండి భయం చెందిన తాడైన ప్రభావ ఈ వైరస్ బయటపడిన ప్రతి ఒక్క బిడల మీద తాకండి ప్రభావ ఆ కలువరి తిల్లలో నైనా పొందిన గాయలలో తక్కువ ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడలు సంపూర్ణ దయచేసి ప్రభావ నైనా కండి మీకు వంద ప్రభావ ప్రతి ఒక్క క్షమించండి ప్రభావం పనిచేయడం పెట్టండి అతివర్ ప్రభావ ప్రభా అములు ప్రభావ ఓ ప్రజా కుటుంబాన్ని జ్ఞాపం చేస్తున్న ప్రభావం కొడుకు ప్రభావం జ్ఞాపకం చేస్తుపల పాత్ర పచ్చుకున్న ఆ కుటుంబం పట్ల మీరు తనిఖీలు చూపించండి కృప చూపించండి ఆ తలవరిలో పొందిన గాయలలో స్వచ్ఛత ఉండే ఆ కుటుంబానికి సంపూర్ణ స్వచ్ఛతంగా ప్రకటిస్తున్నాం ఏ చుక్రీతో పరిశుభంగా హళలీయ ప్రతి వైరస్ ని గర్దించండి పవేని గర్దించిన కాళలీయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఫాదర్ ఓ ప్రభావ శక్తులను ప్రతి చీకటి గర్దించిన రోగం ఇస్తున్నాం ఓ దేవా మీరే స్పష్టపరిచిన నా కుటుంబానికి విడుదల ఇచ్చేయండి నా తల్లి నీ వైపు మీరు ఆటర్పించుకోండి ప్రభావ గొప్ప దేవ పతి నా దేవ నా ప్రభా నా తల్లి పరలోకములకు నీకు పాపం చేసిన ప్రభావ పచ్చి గ్రహించాలా తెలుసుకోవాలా ప్రభావ పశ్చాత్తాపడి ప్రభు నీ రావాల ప్రభావ మీరు ఎంతోగాన ప్రభావ ఆ తదిపోయిన కుమాండ్ మీ దగ్గర చూస్తే దూరం చూసి ప్రభావ ఎంతగానో కనికరి ఓ ప్రభావ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభావ ముద్దాడినారు ప్రభావ నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభావ ఈ లోకంలో వాళ్ళు ప్రభావ గొప్ప దేవంతా చచ్చిపోయిన గొర్రె పిల్లల నుండి ప్రభావ మీరు ఎదురు చూసుకున్న ప్రభు ఏ రోజు నా బిడ్డల నా దగ్గరికి వస్తారని ప్రభావం మీ ప్రేమను తెలుసుకునే బిడ్డలుగా తయారు చేయడం సాధించం వాళ్ళ జీవితాన్ని సమర్థించుకొని వారి తిరిగే బిడ్డలుగా తయారు చేయడం సాధించం నేను గొప్ప దేవానికి వందలు ఇస్తా ఆ కుటుంబానికి బలపరిచి మోసేస్తారు కుటుంబం కూడా మీ జ్ఞాపం చేస్తూ రాజ్యాన్ని వింటో మీతో తింటో ఓ ప్రవర్తన వాళ్ళందరినీ ఓ ప్రభావ మోదేశారు అందరూ మీరు జ్ఞాసనం చేస్తారు ప్రభావ ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కరికి స్వస్థత అయిపోయింది ప్రభావ ఆ వైద్య నుంచి విడిపించమంత ఆదృష్టంగా సంపూర్ణ పద్ధతి అయితే ఇన్ని కొరకు శాస్త్ర పెట్టుకోవడంతో ఆదృష్టంగా వాళ్ళ జీతాలు స్థిరపచ్చని పెట్టుకోండి ఆ రీతిలో ప్రభావించు నిద్రించింది ప్రావా ఆ బిడ్డ మీకు అందించే సంపూర్ణంగా విశ్వరిస్తున్నాం ప్రభావ గొప్పదేవా కుటుంబం ఎంత దుఃఖంలో ఉంటుంది కదా ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి ప్రభావ మీరు మీ కృపీ కనికెరిని దిపించండి ప్రభావం ప్రభావం నుంచి ఉడికించండి స్వస్థపచ్చండి పిల్లల చుట్టు మీరు కంచెస్ మీరే కాచి కాపాడే మీ కృప ఇచ్చిన పిల్లలకనైనా మీరే తల్లిలాగా తల్లిలాగా మీరు ఉండండి ఆదరించండి ఎంతో మంది వైరస్ మెచ్చారు కుటుంబం ఓ ప్రభావ రూపీ సిస్టర్ నుంచి ప్రార్థిస్తాం దేవ స్వస్థ కనిపించే లగ్న స్వస్థపచ్చండి చిన్న పాప చుట్టు అగ్ని కనించేయండి నా తన విజయ్ గణేష్ ఓ ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభావ ఉన్నారు సిస్టర్ వైరస్ బడిన శ్రీదర్ ఒక ఎంతో మంది వైరస్ బాధితులు పడినారు ప్రభావ మా ప్రియులంతా ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు మీద జీవించి ఆశ్రయించండి స్వస్థతాన్ని గురించండి మీ కొరకు శాసన పెట్టుకుని అయినా ఉంటుంది కదా ప్రభావా గొప్ప జనం అంతా ప్రభావ తీసుకొచ్చి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావా సిద్ధపడాలా ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు వృద్ధులున్నారు ప్రభావాళ్ళ పట్ల మీకు అంతరించి వాళ్ళకి ఏ రీతిగా సహాయపడాలా ప్రభావ మీరే మాకు మార్గం చేసి నడిపించండి మెలిపి చదువు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఆ వాటిని స్వీకరించిన ప్రభావా ఆ క్రమంలో మేము ఉండాలా రాజుల యాజికమే ఉండాలా ప్రభావ ఇచ్చే గుణగణం వాళ్ళ ఉండాలి ప్రభావ పేదవాళ్ళకి ఫస్ట్ ఎంతమే వాళ్ళకు మేము సాయం చేయాలా ప్రభావ మీరు మమ్మల్ని ఆ రీతిలో రాజులాగా యాజికలాగా పెట్టినారు ఆ గెలిపి క్రమంలో మా మీకు మరణ భూస్థాపన పురుగుతుందా కాబట్టి ఆ క్రమంలో మేము చేరిన వాళ్ళ మీద ఉండాలా ప్రభావ ఆయన ఓ ప్రభావం మాటతో కాక క్రియతో ప్రభ కాక ప్రభా క్రియతో మేము ప్రేమించాలా ప్రభావ అలాంటి ప్రేమ మహదయాలు కుమ్మరించండి ఓ ప్రభావతా మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించిన ఆ ప్రేమ మీ అనేకలు మీరు చూపించాల మనుషులకునైనా అతను మీ ప్రేమల మీద సంపూర్ణంగా మీరు తయార మీరు సహాయపడండి ఓ ప్రభావం గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలి అగ్నికం చేసిన దూతల కామెలని దించండి మీ పర్వాలేక జ్ఞానం శక్తి నింపిన ప్రభావ ప్రతి కుటుంబం ప్రభావంటి వైరస్ అని పడకపోతే మీరే కాచి కాపాడి దహించి మీ అగ్నికం చేసిన దూతల కామెంట్లు అనుకరించిన ప్రభావ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఆశీర్వించి దీవించని ప్రభావం తను వేసే ప్రభావం అతన్ని మీకు వన్నా ప్రభావం కూడా మీ కృప గడికి అధికంగా దయచిన బలపరని ప్రభావం బయలుపరచండి బస్సు పెడుతుంటే బలపడతాను ప్రభావ ఇటు ప్రభావం ప్రవర్శలను అర్థం చేసుకోవడానికి సహాయపడండి కుటుంబం చేసి మీరే కాస్త కాపాడండి ప్రభావని మీ కాపుదించడం సాధిష్టమైన గొప్పదే పెళ్ళు అడ్మిటన్ చేసి దూర ప్రాంతం కాస్త కాపాడండి వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడే సాధితమైన ఆ రీతిగా ప్రభావం ఇటు ప్రభావ కుటుంబం చేస్తున్న ప్రభావ నాతో అందరికీ సరస్వతిని రావాలి ప్రభావ నక్షన్ సాధిస్తుంది మీరు తిరిగి బిడ్డలుగా తయారు చేయండి నా ప్రియ నా దేవానికి వందలు ఎంతమంది ప్రభావ మా ప్రియులు ఉన్నారు వాళ్ళందరూ మీరు తాతని ఇంకా ఎంత మంది ఈ గ్రూప్ పార్టిసిపేట్ చేయాలి వాళ్ళందరూ మీరు తాతకాన్ని బలపరచండి వాళ్ళు ఆశ్రయించే మీకోసం పెట్టుకోండి మీ చక్రవర్తి వారికి తాతాన్ని బలపరచండి ఆ బ్రదరకు మంచి ఆరోగ్యం దాండి మీ పర్వక నుంచి మీకో గొప్ప సాక్షి పెట్టుకునే కుటుంబా మీరు మార్చుకోలే ప్రభావ గొప్ప దేవాలి ప్రభావం సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ఆ ఒక పెళ్లి విందుకు ప్రభావం అనేకులను నడిపించే దాస్తుల్లాగా ఉండాలా అనేకులు పిలుబడినారు ప్రభావ కానీ ఆహ్వానం పోయింది ప్రభావ కానీ దాసులు పోయి తెలిస్తే వాళ్ళు వస్తలేరు కాబట్టి వేరొక దాసులు పంపిస్తున్నారు వేరే మార్గంలో ఉన్న వాళ్ళు తీసుకుని కాబట్టి పిలువబడిన వాళ్ళు పాసులు కాదు కాబట్టి గొప్ప జనం అంతా పిలబడిన కానీ ప్రభావ దానికి పాసులుగా కాకుండా వాళ్ళు నిర్లక్ష్యం ఆ పెళ్లి విందుకు ఆలయస్తో ఉన్నారు ప్రభావ మీ స్వరం ఆ బిడలని ప్రభావం తిరిగి మీ వైపు తిప్పుకోమంత ఆదర్శం మీ వైపు ఆకర్షించుకోమంత ఆ దాసుల గుంపులనే ఉండాలా పిలిచే గుంపులనే ఉండాలా ఓ ప్రవ పరిశుద్ధుల గుంపులనే ఉండాలా మీ సంప్రం తీర్మానించుకుంటున్నాం ప్రభావా రీతిలో మేము మేము ముందుకు పోయే బిడ్డ తయారు ఎవరు ఏ రీతిలో తీర్మానించుకుంటున్నా ఆ రీతిలో ఆ ముద్రింపబొట్టు అన్నారు మేము నాలుగు గుంపులు పరిశుద్ధ గుంపులు మేము తీర్మానించుకున్నాలా ఓ దేవాన్ని సహోదర ప్రేమ కలిగి ప్రవా ఓ ప్రవత ఏక ఏక ఆత్మ కలిగి ఉండాలా మా ఒకటే ఆత్మ ఒకటే మనుషులు కలిగి ఉండాలా లేదా డివిజన్స్ రావద్దు అది దుస్తు నుంచి కలిగింది ప్రవత చోటు మేము అపరుషులు ప్రవ ఏ రీతిలో ప్రవ ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఉన్నారు అట్ల కూడా ప్రభావ మేము కూడా ప్రభావతని ఏక మనసు ఏకాత్మ కలిగి నీతి సత్యాన్ని ధైర్యంగా పంపించే సేవకులు చేసి మీరు నూతనమైన అభిషేకం దినవంత మీరే సహాయకులు నటించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాహసపెట్టి ఆ కొరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోమని త్వరలో ఆయన ఏ చుక్రీస్తు పరుచుని నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ రజా ఎస్ బాబా అనే నామని బట్టి ప్రార్థిస్తున్నాం రజా ఎస్ఐ ఎక్కర్ ముగ్గురు ఉంటా ఉంటున్నారు రజా ఎస్ బాబా మళ్ళీ మీరు ప్రే చేస్తున్నాం రజా ఇప్పుడు వరకు అయితే ఆక్సిజన్ లేవు వాళ్ళకి మీరు మీరు దయచేయండి రజాభా ఇప్పుడు ఎంతో మందికి పాజిటివ్ వస్తుంది రజా హైసు మీరు అసంతా మీరు కడగాను రజా హైసు వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఉంది దయచేయండి రజా ముట్టండి రజా మిడ్డర్ మీరు ఎక్కడ కింద మీరు చేసుకోండి రజా యసుప్రబాబా ఇలాంటి అప్పటికి అప్పుడు మీరు సాయించాను రజా యేసుప్రబా వైరస్ అనేది తీసాను రజా యశ్వ్రభ ఎలాంటి ఆపద కాకపోవడం సాయం ప్రభా దేశంలో మంది చనిపోతున్నట్ల మీరే కార్యం జరిపించామని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ యేసూ ప్రభా సర్వోన్నత దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ఈశూప్రభ యేసుక్రీస్తు నమ్మం వాక్యం చేద్దాం మీరు మాతో మాట్లాడినారు ప్రభా పాటల ద్వారా మీరు మహిం పొందిన ప్రభా వేస మీకు వందనాలు ఇస్తూ ప్రభా అలేలు యా కృపామయుడు ప్రభా కనికరం గల దేవుడు ప్రభా త్వరలో రానయున్న మా రాజు ప్రభా లెక్కలేనని వందనాలు ఇస్తూ ప్రభావ మా తల్లి మా తండ్రి మీరేసు ప్రభా మా కొండ మా కోటు మా దాగు చోటు మీరేసు ప్రభా అలెలు యా పశుతుడో ప్రభా కృపామయుడో సర్వాధికారి వేసు ప్రభా మీ కృప చూపించండి కనికరం చూపించండి ప్రభా ఎవరైతే ప్రభా వైరస్ బారిన పడినారో దేవా వాళ్ళు ఏసుక్రీస్తునామలు స్వచ్ఛత పొందాలా ప్రభావ స్వచ్ఛత పొందిన ప్రతి ఒక్క విడ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగింది మీ నామ మహిమార్ధమ యేసు ప్రభావ కృపామయ సర్వాధికారి పరిశుద్ధ గొప్పదేవ మీకు ఎంతో వేల వందన వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క మళ్ళీ డబ్బులు కానీ ప్రభా ఏసే బెడ్లు కానీ ప్రభా ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రభావ ఓ పరిశుద్ధరామ్మ యేసుక్రీస్తునామంలో మెడిసిన్ కూడా మీరు దయచేయండి విడుదల వారికి కనిపించండి ప్రభా సంపూర్ణ స్వస్థత వాళ్ళకి దయచేయండి ప్రభావం దక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభావం మైమగల దేవుడు ఇసు ప్రభా గొప్ప దేవుడు ప్రభా మరీ ముఖ్యంగా ఇసు జీవితాలను సైతం ప్రభావం మీకు తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క సేవకు నిమిత్తం మేము ప్రార్థాన్నిస్తున్నాం ప్రభావం యేసు క్రీస్తున్న వాళ్ళని మీరు నడిపించండి ప్రభావం విశ్వాసంలో సన్నగి వెళ్ళడానికి ప్రార్థనలో సన్నగిళ్ళడానికి వీలేదు ప్రభావం యేసు క్రీస్తున్న అమ్మమ్మని పట్టుకొని ముందుకు నడవాల ప్రభావం దుష్టుడు ఎట్టి పరిస్థితుల్లో వారికి పనిచేయడానికి వీలేదు మీరు వాళ్ళ చుట్టూ మీ అగ్నికంచి వేయండి దాగు కోటలాగా మీరు ఉండండి ప్రభావం పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభావం నిలబడని ప్రభావం నడిపించండి ప్రభావం మీ సేవలో మీ నామం మహిమార్థమ యేసు ప్రభా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు మహిమ గల నామం అనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా మధ్యకాల సమయంలో నిస్సుడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాచరించిన చదువుతుంది అయా ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి అయినా ఆశీర్దించి ముట్టి కనుకరించండి ఇంత మనతో బాధపడుతున్న వాళ్ళ ఒక్కరిని ప్రతి ఒక్కరిని అయ్యా మీరు లేవన్నీ తినదవుతుంది అయ్యా మీరు మాత్రమే జీవమై పునరుత్మ ఉన్న గొప్ప దేవుడు ఉన్న ఏసాన్ని వందన చరించిన చదువుతుంది అయా మరణ పడకలు మీరు లేవైనా తన జరుగుతుంది అయ్యా గొప్ప దేవుడు ఏసాయాన్ని వదనా చర్యలు చదువుతండి నుంచి మిమ్మల్ని తప్పించండి గొప్ప దేవుడు ఏసాయాన్ని నీకు వందన చర్చ చదువుతండి అయా మీరు దీవించండి అయినా ఆశీర్వించి కనకరించండి ఆయా మధ్యకాల సమయంలో ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందన చేస్తున్నాం అయ్యా వాక్యం దాన్ని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందన చర్చ జరుగుతుంది ఆ యొక్క బిడ్డ కోసం నువ్వు వెనుకలాడిన గొప్ప దొడవ నా వేసేయాలని నీకు అయ్యా తప్పిపోయిన మమ్మల్ని మీరు వెనుక తట్టి అయ్యా ముందుకు నడిపించే గొప్ప దొడవ వేసేయని నీకు వందనా అయా ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అని ఆశ్రయించి ముట్టి కనకరించండి అయ్యా వాక్యం మీరు మాతో మాట్లాడి విధానం బట్టి నీకు వందనా చర్చ జరుగుతుంది అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తిన జరుగుతుంది ఇంకా భయంకరమైన సేవను మేము చేసేయాలని కృపణ కార్యక్రమంలో దయచేయండి అయా ఇతరుల కోసం కూడా మీరు పాదించే శక్తి మాకు దయచేయండి అయ్యా బద్ధకంగా మేము ఉండకుండా నీకు పని కనకరంగా దయచేయండి గొప్ప పొద్దు ఏసారి నీకు వందనాచరిస్తున్న చదువుతండి అయ్యా ప్రతి వీడిని దీవించి ఆశీర్దించి కనకరించమని ఏసుక్రీస్త ప్రసిద్ధమైన నామంలు అడుగుతున్నాం తండ్రి ఆమె మహోన్ పరిధుడా మహోన్నతుడా కనికరమ గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఏసయ్య నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభాతం అండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ నాయన నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభాతండ్రి ఈ గడిచిన కాలం అంతా కాచీ నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి ప్రభా దివారాత్రములు కాచీ కాపాడి యొక్క దినంకు నీ నూతనమైన కృపను గ్రహించిన నీకెంతో వందనాలు ఏసయ్య నా ప్రభా నీకు స్థుతులు స్తోత్రముల ప్రభాతం సమస్త మహిమ గణతా ప్రభావములు య్య నీకే వేగములు కలుగును గాక హలెలుయే నా తండ్రి నా ప్రభాతండ్రి ఇదిగో ప్రభాతండ్రి పాటల ద్వారా మీరు మహిమ అందారు ప్రభాతండ్రి వాక్యం ద్వారా మీ స్వరం వినే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినారు ప్రభాతండ్రి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం ప్రభాని అయినా నేను స్వీకరిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్క వాక్యం నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభాతం ప్రభా అవును రాజా ప్రభాతండ్రి ఒక గొర్రె తప్పిపోతే ప్రభా మీరు వెతికి వెళ్ళారు ప్రభా మేము కూడా వెళ్ళాలా ప్రభా తప్పిపోయిన గొర్రెలు ఉన్న ఎవరైతే ప్రభా రక్షణ లేదో ప్రభా వాళ్ళందరినీ ప్రభానైనా నిస్వార్థనే ప్రకటించే రక్షణలోకి నడిపించాలా ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి నాయన అది మేము చేస్తే ప్రభా మీరు ఆనందిస్తారు ప్రభా తండ్రి సంతోషిస్తారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన మేము తప్పిపోయిన గొర్రపిల్లని మేము ఎదిగి తెచ్చే వారిగా మేము ఉండాలా ఆ రీతిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తప్పిపోయిన కుమారుడు ఉపమాన రీతిగా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి ఆ తండ్రికి ఇద్దరు కుమారుడున్నారు ప్రభా తండ్రి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ప్రభా ఇదిగో చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తే ప్రభా నాయన తండ్రి ఆ తండ్రి ఎంతగానో ఆనందించాడు సంతోషించాడు ప్రభా తండ్రి కానీ ఆ యొక్క సహోదరుడు ప్రభా ఎవరైతే ఆ చిన్న తమ్ముడు అన్న స్వీకరించలేకపోయాడు ప్రభా తన తమ్ముడు తప్పిపోయిస్తే ఆ తమ్ముడు పట్ల ప్రేమ చూపించలేకపోయాడు ప్రభా తండ్రి ద్వేషం చూపించాడు ఈ రోజు చాలా మంది క్రైస్తవుల ప్రభా నీడలను చెప్పుకునే వాళ్ళందరూ ప్రభాత తండ్రి నా ప్రభా నీ యొక్క రక్షణలో ఉన్న నీ తండ్రి లేకపోతున్నారు ప్రభాతండి తన సహోదరుడు ప్రభానయన రక్షణలోకి వచ్చి నీ దగ్గరకు వస్తే వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు ప్రభా నీ చిత్తముకు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నారు ప్రభాతండి కాబట్టి మా అందరిలో ప్రభానయన సహోదరి ప్రేమ ఉండాలా ప్రభా తండ్రి ఈ మా యొక్క సహోదరుని మేము ప్రేమించాలా వాళ్ళ ప్రేమ చూపించాలా జాలి దయ ఆదరణ అన్ని మేము చేయాలా ప్రభా అది మీ చిత్తం ప్రభా తండ్రి కాబట్టి సహోదర ప్రేమను మాకు దయచే ప్రభా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రభా ఇంతకాలం నేను పాటించకపోతే ప్రభా ఇప్పుడు మీరు మాట్లాడినారు ప్రభాతండ్రి కాబట్టి నేను స్వీకరిస్తున్నాను ప్రభా నేను పాటిస్తాను ప్రకటిస్తా ప్రభాతండ్రి అలాగే నా హృదయంలో భద్రపరుచుకుంటాను ప్రభాతండ్రి ఇదిగో ప్రభా ఎంతో మంది గొప్ప జన సమూహం అంతా ప్రభా ఈ రోజు తప్పిపోయిన గొర్రపిల్ల వలె తప్పిపోయిన కుమారుల వలె ఉన్నారు ప్రభాతండ్రి అవును ప్రభా తప్పిపోయి ప్రభాతండ్రి వాళ్ళు ఆ కుమారుడు తప్పిపోయి ప్రభా ఎంతగా ప్రభానైనా ఎన్ని కష్టాలు అనుభవించిన తిరిగి తండ్రి యాద్దుకు వచ్చారు ప్రభాతండ్రి కానీ ఆ తండ్రి ఆ బిడ్డను స్వీకరించారు ప్రభా ఈ రోజు మీ ప్రేమ కూడా అంతే ప్రభాతండి తప్పిపోయిన ఈ యొక్క గొప్ప జన సమూహం అంతా ప్రభా మీరు తండ్రి అని తెలుసుకొని మీ యొక్క విధానంలోకి వస్తే మీరు స్వీకరిస్తారు కానీ ఈ రోజు ఎవరో రాలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళలో వివేచన లేదు ప్రభా ఎప్పుడైనా వాళ్ళు గ్రహించాలా ప్రభా తండ్రి వాళ్ళు యొక్క నా తండ్రి వాళ్ళ యొక్క బంధకాల నుంచి నేను ఆ లేవీ క్రమం నుంచి ఆయన విడిచిపెట్టి ప్రభా మిల్కి సద క్రమంలోకి రావాలా ఎందుకంటే ఆ క్రమంలో ఏసై మీరున్నారు ప్రభా కాబట్టి వాళ్ళు మీ సన్నిధికి మీ దగ్గరికి రావాలా వాళ్ళు వస్తే మీరు ఎంతగానో ఆనందిస్తారు ప్రభా సంతోషిస్తారు అవును ప్రభా తండ్రి ఈ దేశంలో ప్రభా దేశ ప్రజలు ఎంతో మంది ప్రభానైనా మా ప్రియులు ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా వాళ్ళందరి గురించి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా మీరే నేను మీ ఆ కలవరిశిలో పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి హాస్పిటల్లో బెడ్స్ లేక ప్రభాతండి ఐసీయూలో లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి నైనా తండ్రి ఎటు చూసిన వేదన రోదనతో ప్రభాతండి నా తండ్రి కుటుంబాలు కుటుంబాలు ప్రభావి వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యి ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభాతండి వాళ్ళందరినీ మీరు ఆదరించండి కనకరించండి కృప చూపించండి ప్రభాతండి నైనా వాళ్ళకి మీరే ఓదార్పు దాయించండి ప్రభాతండ్రి ఎవరైతే ప్రభాతండి లంగ్స్ తో ఇన్ఫెక్ట్ అయినారో ఆ కలవరేసిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభాతండి ఐసీయూలు ఆక్సిజన్స్ బెడ్స్ లేక ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయ చూపించి మీరే ప్రభా వాళ్ళని స్వస్థపరచండి ప్రభాతండి నాయన మీకు సాక్షులుగా లేవనెత్తండి ప్రభాతండి నాయన అలాగే ప్రభాతండి నాయన బాను సిస్టర్ గురించి నాయన మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను అలాగే బాను సిస్టర్ వాళ్ళ కొడుకు సైమాన్ గురించి కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతండి వాళ్ళిద్దరి పట్ల మీ కణికరం చూపించండి మీ కృప చూపించండి ప్రభా నాయనా తండ్రి ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ వాళ్ళకి దయచేయండి ప్రభా అలాగే శివా సిస్టర్ అలాగే అమ్ములక్క ప్రభా అలాగే విక్రమ్ బ్రదర్ ప్రభా ఎవరైతే ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావ ఆ కలవరి మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి వాళ్ళు కూడా మిల్కి సేత క్రమంలోకి రావాలా వాళ్ళు కూడా సర్వసత్యంలోకి రావాలా ప్రభా తండ్రి నాయన వాళ్ళ మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా అలాగే ప్రభాతండి రాజన్ గురించి రాజన్ అత్తగారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతం అండి నాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా నాయన ఆ కలవరి సిరిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభాతండి అలాగే మింటో మెల్సన్ని కూడా మీకు కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతండి వాళ్ళని కూడా మీరు ఆ కలవరి సిరిలో పొందిన గాయముల ద్వారా స్వస్థ దయచండి ప్రభాతండి అలాగే మోజెస్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా ఆయనకి ప్రభా మెడిసిన్ తీసుకోవాలా నా తండ్రి ఆయనకి మీ మనసు దయించండి మీ జ్ఞానం దయించండి ఆయన తలంపులు కొట్టివేయండి ప్రభాతండి నా ప్రభాతం తను కూడా రక్షణ పొందాలా ప్రభా అలాగే ప్రభాతండి ఈ యొక్క వైరస్ నుంచి మీరే స్వస్థత దయచేయండి వాళ్ళని మీకు సాక్షులుగా లేవనెత్తండి ప్రభాతండి నాయన ప్రభాతం వాళ్ళని కూడా సర్వ సత్యంలోకి నడిపించండి ప్రభాతండ్రి అదిగో ప్రభా నాయన తండ్రి రామన్న బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతండి ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినాడు ప్రభాతండి మీరే అకలవరిసరిలో పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి అలాగే ప్రభాతండి రుతు సిస్టర్ గురించి రుతు సిస్టర్ వాళ్ళ పాప గురించి వాళ్ళ హస్బెండ్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ కలవరి మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచండి ప్రభాతం అలాగే మౌనిక శ్రెస్టరు శివాజీ బ్రదరు అలాగే ప్రభా వరంగల్లో ప్రవీణ్ బ్రెదర్ ప్రభా నాయన తండ్రి ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి ప్రభాతండ్రి ఆ కలవరి మీరు పొందిన గాయములు ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభాతండి గోదేవ అలాగే విజయబాబ కుటుంబం వెంకన్న కుటుంబం అలాగే మెర్సీ సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాతం అండి వాళ్ళందరి పట్ల ప్రభావం మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఆ మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచండి ఇదిగో ప్రభాతం మనోజ్ బ్రదర్ క ఏవైతే ప్రభాతండి దర్శనాలు ప్రభా కలలు వస్తున్నాయి ప్రతి కీడును ప్రతి సోదరిని ప్రభావం మీరు కొట్టివేయండి ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి మీరే తోడుండండి ప్రభాతండి నాయన తండ్రి అలాగే ప్రభా నేను కా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి నాయన మీ శక్తి బలం దయచేండి మీ రక్త దయచేయండి రాకపోకల్లో మీరు తోడుండండి ప్రభా తండ్రి నాయన తండ్రి మీరు నాయన ప్రభావ మీరు సర్వ సత్యంలోకి నడిపించండి ప్రభా ఎవరైతే ప్రభా మేము ఎవరైతే సత్యంలో లేమో ప్రభా సర్వ సత్యంలోకి రావాలా నాయన ప్రతి ఒక్కరం ప్రభా నాయన యొక్క మిల్కి సేత క్రమంలోకి మేము రావాలా ప్రభాతండ్రి ఆయన అని లెబి క్రమం నుంచి మిల్కి శాత క్రమంలోకి రావాలా ప్రభా చంద్రశేఖర్ అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నారు ప్రభాతండ్రి ఆయన తండ్రి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ప్రభాతండ్రి మీరు బయలుపరచండి మమ్మల్ని ఆయన ఆయన తండ్రి ఆయన సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించాలా ప్రభా తండ్రి ఇంకా మీ ఆత్మీయ విషయాలు ఎంతో లోతుల విషయాలన్నీ కూడా మీరు బయలుపరచండి ప్రభా ఆయన ఆయన కుటుంబం చుట్టూ మీ కంచా కాపుదల భద్రత దయచేయండి ప్రభా తండ్రి అలాగే ప్రభా అన్న మినిస్ట్రీస్ కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభాతండి అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభాతండి అలాగే ప్రభా అన్న ఎంతగానో ప్రభాతం అండి ఎంతమందినో ధైర్యపరుస్తూ ప్రభా ఎంతగానో ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతో సమయం ప్రభా శ్రమిస్తున్నాడు ప్రభాతం అండి మీరే శక్తి బలం దయచేయండి ప్రభాతం అండి మీ రక్త దయచేయండి ప్రభాతం అండి నా ప్రభాతం అండి ఎవరైతే ప్రభాన ఆయన ఈ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభాతండి ఈ వైరస్ కి ఎవరు ఇన్ఫ్యాక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా మా కేబీపీఎం గ్రూప్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆ గ్రూప్ ఉన్న ప్రతి సిస్టర్ ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువులని వాళ్ళ రిలేటివ్స్ ని ప్రతి ఒక్కరిని ప్రభా వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరిని ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడమని మా యొక్క ప్రభా నైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలా ప్రతి ఒక్కర ప్రభాని యొక్క ముద్రలో ముద్రించుకోండి ప్రభాతండి మీరు అక్కడ అతి సమీపంగా ఉంది ప్రభాతండ్రి నాయన కాబట్టి మేము సిద్ధపాటుగా ఉండాలా మీరు మమ్మల్ని పెళ్లి కిందుకు ఆహ్వానించినారు తండ్రి కాబట్టి ప్రభా నాయనా తండ్రి మేము రావాలా ప్రభా తండ్రి మాకు ఈ పనుంది ఆ పనుందని వెళ్తే ప్రభా మీరు తలుపు వేస్తానని మీరు వాక్యం ద్వారా మాట్లాడినారు కాబట్టి మీరు ఆహ్వానించినారు ప్రభా మేము సిద్ధపాటుగా ఉన్నాం ప్రభాతండ్రి అనేకుల్ని సిద్ధపాటుగా చేసి ప్రభా నాయన నీ రాక్కడికి ప్రభ ఎంతగానో ఆపేక్షిస్తూ నాయన ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉంటూ నైనా నాయన మీరే నడిచి కాపాడమని ఈ వాక్యంధారా ప్రభా నాయన మీ దాసుడు ద్వారా ఈ యొక్క మీ యొక్క స్వరం వినిపించినందుకు మీరు మాతో మాట్లాడి మా జీవితంలో అనుదిన ఆహారం మీరు మాకు దయచేస్తున్నందుకు మీకెంతో వందనాలుగు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమెన్ పరుషులు పరుషుడ పరశుడా తండ్రి వేసాయా నీకు లెక్క నీ వందనాలు అన్నా ప్రభా తండ్రి వేసాయా మాకు ప్రభా ఈ దినం ఇచ్చినావు ఇంతవరకు మాకు తోడున్నావు నీకు వందనాలు ఎస్ ఈ దినం చూడలేక అనేక మంది నచ్చిపోయినారు ప్రభా కానీ మమ్మల్ని సజీవంగా పెట్టినాం మళ్ళీసారి కల్పించిన నీకు వందనాలు ఎస్సు తండ్రి వేసాయా ముఖ్యంగా తండ్రి వేసు ప్రభా ఈ యొక్క వైరస్ కోసం మేము బాధిస్తున్నాం ఎస్సు వైరస్ బాధితున్నా ఎంతమంది తిప్పున్నారు ఎస్సు ప్రభాందరినీ మీరు ముట్టండి కరుణించండి మీ కృపను చూపించండి ప్రభా మీ ప్రేమను చూపించండి ఇస్తే ప్రభా సంపూర్ణంగా మీరు హీల్ చేయండి ఎసయా తండ్రి ఎస రక్షణ తెచ్చండి తండ్రి ప్రభా ఎంతమంది అయితే బెడ్ మీదలు ఉన్నారు ఇస్తే ప్రభావ ఎంతమంది అయితే ఐసీయూలో ఉన్నారేసాయా ముట్టండి నేను అస్వస్థపరచండి తండ్రి ఎసెంతో వందనైనా గాయపడ్డాను స్వస్థత ఉంది ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి అద్భుత కరుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలైన ప్రభావం వేస్తే ఆ మందులు మీద దేయండి ఆక్సిజన్ కొరత ఉందేస్తే ఆక్సిజన్ మీద తీంచండి నేనా ప్రభావం వల్ల ఒక అవకాశం వాళ్ళకి దించేయండి వాళ్ళ ప్రతి పాపాన్ని మీరు క్షమించండి తండ్రి మీరు రక్తంతో కడగండిస్తారు ప్రభావ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి నేనా వాళ్ళకి విడతల విడతల ప్రభావ అద్భుత కరోడానికి వందనాలైన అన్ని ఆత్మలు నావే అన్నవుతండి అప్పులందరూ కూడా రక్షణ పొందిలాగా సహాయం చేయండి ప్రభావ దేవానికి ఎంతో మరి ముఖ్యంగా ఎసు ప్రభావ ప్రభాకి ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి ప్రభావ ఎంతమంది అయితే ప్రభావ యొక్క ప్రభావ వైరస్ కి బాధితుల పడినారు ఇసు ప్రభావ వాళ్ళ నిందరినీ హీల్ చేయండి దాన్ని మీరు స్వస్థపరచండి మీ గాయపడ్డ స్వస్థత ఉంది దేవ మీరు స్వస్థపరిచి ఏం చేసి ఆత్మరక్షణ మీద దండి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభావానికి ఎంతో బంధనాలు మీ గొప్పలో కుటుంబంలో ఒక్క మారితే అందరినీ మారుస్తాను దేవ అందరినీ మార్చండి దేవా దేవాది ప్రభావ కలికాల ప్రభావ తర్వాత చివరి దినాలను నమ్మస్త ప్రభావ దేవా మీరు కరణించండి గొప్ప జనస్వామాన్ని కనిగించండి ప్రభావానికి ఎంత బంధనాలన్నా అనేక మంది జరిగిపోతున్నారు అనేక ఆత్మ రక్షించిపోతున్నాయి దేవా సహాయించండి ఏసీ ప్రభావానికి ఎంతో వందనాలు మీరు ఆ వైరస్ ని మీరు గద్దించండి మీరే ప్రభావం ప్రేమని చూపించండి తండ్రి మీ కోపాన్ని మీరు శాంతపరచండి తండ్రి నేను ఏసీ ప్రభావానికి గొప్ప కార్యం జరిగించండి మీరు కాపాడండికి ఎంతో వందనాలు ప్రభావ మీరు గొప్ప ప్రభావం మీరు ద్వారా సర్వం సాధ్య ప్రభావ వ్యాక్సినేషన్ లో కూడా విషయంలో కూడా కార్యం జరిగించి వైద్యమైన తెలుసుకున్నారు దయచేసి మీరు సంపూర్ణంగా హైల్ చేయండి ఎంతో బంధనాలన్న అనేక మంది అనేక బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు ఎస్ ప్రభావ లాక్డౌన్ కారణంగా ప్రభావ పనులు లేకుండా ప్రభావ తండ్రి ఏసన లేకుండా ఉన్నారు ఎస్ ప్రభావ వాళ్ళందరినీ మీరు కావాల్సిన ఆహారం మీద ఇచ్చండి కావాల్సిన మందులు పెడదా ఇచ్చింది తండ్రి దాతల నుండి లేపండి ప్రభావ అనే ప్రభావ తండ్రి ఏసారి సహాయం చేయండి ఇలాంటి సహాయం చేయండి దేవానికి ఎంతో బంధనాలు మా లేడర్స్ మీ జ్ఞానండి ఇలా ప్రభావ హలో మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇంతవరకు వాక్యం ధర మాట్లాడేస్తూ ప్రభ నాదిభాద్ ధర వాక్యం మా అవదంలో ఫలింపై చేసి అలలియ వాక్యం సర్వడవాలి స్వాత్మల భారం కలిగి ప్రార్థించే ఎంతమంది ప్రే చేసి వైరస్ రోజుకు మీరు ప్రార్థు ప్రభ అలలియ ఆ కలవరిసలో ప్రభ మా అందరి మీద దేవుని కృప అ ఎంతమంది వైరస్ పడింది దేవుని కృప సదాకాలం అందరికీ తోడు కాక అమీన్ అమీన్ బ్రదర్ సూత్రం ప్రభావ పరిస్థితిలో గొప్పదేవాదానికి అబ్రహాంప గొప్పదేవాదించిన ప్రభావం సంపూర్ణంగా నమ్ముతున్న ప్రభావ కుటుంబానికి ఆదరణండి ప్రభావం కార్యం జరిగించడం కుటుంబాలకు హోదా మీద ప్రభావం ఆ భర్త వైరస్ ఆ వైరస్ గర్భించండి గర్భించండి మాకు కుటుంబలు తీర్చి ఆ కుటుంబం యొక్క బంధువులు కుటుంబాలు ఎంతమంది కుటుంబాలకు ఆధారాలు సమాధానం మీకు సాక్షి పెట్టుకోండి నా దేవ నా ప్రభావ ఇక వైరస్ బాధించిన మీరే కాచి కాపాడండి మీరు మనందరినీ కాపాడాలి తర్వాత రాబోయేనాలు ఎలాంటి సేవ చేయాలి ఆటలు తీర్చండి మీకు పర్లోపు బలపత్తి విశ్వాసంతో రాఘ పర్యంతరం పండుగ తిరపతి బలపతి మన కుటుంబం వేదన కొట్ ప్రవాహ మారు పక్షిత నమలను ప్రార్థిస్తాం ఆమె మహాపరుషుడా మహమ్మతుడా కాని క్రమగల దేవా కృప కలిగిన తండ్రి ఎస్ఐ నీకు వందనాలు ప్రభావ తండ్రి నీకు స్థుతులు స్తోత్రము ప్రభా ఇదిగో ప్రభా తండ్రి సాయి సిస్టర్ ప్రభాని ఆయన మీ అందరు నిద్రించినారు ప్రభా తండ్రి ఆ సిస్టర్ ప్రభా మీ సన్నిధిలో మీతో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి గొప్ప దేవా ఎస్ ఇదిగో ప్రభావం అయినా తండ్రి వాళ్ళ కుటుంబ వాళ్ళ హస్బెండ్ కూడా ప్రభానైనా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభా తండ్రి నా ప్రభా ఆమెతో ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో ప్రభా వాళ్ళ హస్ వాళ్ళ హస్బెండ్తో ఎవరైతే కాంటాక్ట్ లో ఉన్నారో ప్రభా వాళ్ళందరూ ప్రభానమైన ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాపాడండి ప్రభా తండ్రి ఆ సాయి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ప్రభా వాళ్ళ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభా ఆ కలవరిశిలో మీరు పొందిన గాయల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా ఆ కుటుంబాలను ఆదరించండి ఓదర్చండి ప్రభా తండ్రి నేను దుఃఖంలో ఉన్నారు బాధలో ఉన్నారు ప్రభా తండ్రి మీరే ప్రభా మీ శాంతి సమాధానం దయచేయండి ప్రభాత తండ్రి వాళ్ళకి మీరే తోడండి కృప చూపించండి ప్రభా తండ్రి అలాగే ప్రభాతం బాను సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం బాను సిస్టర్ వాళ్ళ స్థన్ ప్రభా సైమన్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ కలవరి శిల్లులో మీరు పొందిన గాయం ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అలాగే ప్రభా శివా సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను అలాగే అమలు శిస్టర్ గురించి కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతం నాయన ప్రభా కలవరిశిలో మీరు పొందిన గాయం ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభాతం వాళ్ళకి మీరే ఆదరించండి కనుకరించండి ప్రభా ఓదార్చండి ధైర్యపరచండి ఎక్కడ విశ్వాసంలో సందగెలడానికి వీల్లేదు ప్రభాతండ్రి నా ప్రభా మీరే తోడైన్ మీ కృప చూపించండి ప్రభాతండ్రి అలాగే రేణుకా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి ఆ బలహీనత నుంచి మీరే ప్రభ మీ శక్తి బలం మీ రక్త ప్రోక్షణ దయచేయండి రాకపోకల్లో మీరు తోడుండండి ప్రభా నాయన తండ్రి మీరే ప్రభా నాయనా తండ్రి తోడున్నండి ప్రభ అలాగే మనోజ్ బ్రదర్ ప్రభ వస్తున్న ఒక ప్రతి కళ నుంచి ప్రభా ఆటంకాల నుంచి రాబోతున్న ఏదైనా కీడు కానీ నాయన సోదనుంటే ప్రభ మీరే తప్పించి మీరే కాచీ కాపాడండి ప్రభా నాయన మీరు ఎక్కల ప్రభా తండ్రి నాయన నాయన మనోజ్ బ్రదర్ ద్వారా రేంకా సిస్టర్ ద్వారా నాయన ఎంతో మంది రక్షణలోకి మీరు నడిపించండి వాళ్ళని గొప్ప సేవకులుగా వాళ్ళకి గొప్ప ఉద్యీవాన్ని మీరు ఇవ్వండి ప్రభా తండ్రి నాయన తండ్రి మీ యొక్క ఆత్మీయ సత్యాలు ఇంకా తెలుసుకోవాలా ప్రభా తండ్రి నాయన మీరు సర్వ సత్యంలోకి నడిపించండి ప్రభా తండ్రి గొప్ప అలాగే మనోజ్ బ్రదర్ వాళ్ళ ప్రభా రిలేటివ్స్ ఎవరైతే వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళు భార్యలు ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా మీరే కాచీ కాపాడి వాళ్ళకి తోడంనండి మీ యొక్క నూతనమైన కృప వాళ్ళకి అనుగ్రహించండి ప్రవ్వ అలాగే ప్రభా ఏసన్ గురించి రాజన్ అత్తగారి గురించి కూడా ప్రార్థిస్తున్న ప్రభాతం అండి వాళ్ళు ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతం అండి ఆ కలవరి మీరు పొందిన గాముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయించండి అలాగే మింటో మెల్సన్ కూడా ప్రభానైనా అలాగే ప్రభాతం అండి మోజెస్ బ్రదర్ కూడా ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినాడు ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభాతం అండి ఆ కలవరి మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచండి మీరే వాళ్ళని ధైర్యపరచండి ఆదరించండి కనికరించండి ప్రభాతండి నా ప్రభాతం తండ్రి మీరే తోడైన్ండండి ప్రభావ వాళ్ళని మీరే స్వస్థపరిచి మీకు సాక్షులుగా లేవనెత్తండి ప్రభా అలాగే వీలా సిస్టర్ కూడా ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ప్రభా తండ్రి నాయనా తండ్రి నాయన ప్రభా కూడా మీ కృపలో జ్ఞాపం ప్రభా తండ్రి ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయల ద్వారా సంపూర్ణ స్వస్థ దండి అలాగే తిరుమలగిరి ప్రభా ఆ బస్తీలో ప్రభ ఎంతమంది అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా ఎవరైతే ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాందరూ ప్రభ నాయన ఆ కలవరి స్త్రీలో పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేసి ఆయన ప్రతి ఒక్కరిని ప్రభా మీ సాక్షులుగా లేవనెత్తమని ప్రార్థిస్తూ తండ్రి నాయన మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నదిరేడైన ఏసు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ చేస్తున్నాం అభిమాని స్వతం సాయి కూడా నేను నిదృష్టం కనుక వాళ్ళ కుటుంబం ఓదార్చండి తన భర్తను వైరస్ పట్టింది అది స్వచ్ఛపరిచింది త్వరగా పర్వాలేక జ్ఞానం తెచ్చని తెలియజేసి ఎవరు తీసుకొని పోవాలా మీరు వాళ్ళ బంధువుకు జ్ఞానం తెచ్చని వాళ్ళ పిల్లలు స్వస్థపరచని జ్ఞానం తెలిసి ఆదరించని ఆటగాళ్ళకి కాల్చేయండి నాదీవానికి శ్రోతాం ఆ కుటుంబం సంఘంలో ఎవరికి వచ్చింది అలాది అందరినీ స్వచ్ఛపరచండి ఆ కుటుంబం తప్ప స్వస్థం రావాలా అలాని అధివానికి శ్రోతాం ఏం జరుగుతుంది మీకు తెలిసిన ప్రభావం మీరు చూస్తున్నాను కనుక వాళ్ళ పాపలు క్షమించి అందరిని వాయిన్స్ విడిపించి అలానే మీ గాయాల ద్వారా స్వస్సపరిచి అలానే అందరు స్వస్థం రాయించండి విశ్వ ప్రభావ చేయండి నా దివాని ఇస్తాం బాను కొడుకు ముట్టి స్వస్థత ఆరోగ్యం దచ్చని అతి శోధన కొట్టేయని కీలు కొట్టేయని అలాగే ఆ చిన్న బాబు వేస్తే ప్రభాన్ని ఒక లంగ్స్ ముట్టి స్వసపరచని భాను లంగ్స్ ముట్టి స్వసపచ్చని శివ లంగ్స్ ముట్టి స్వస్స స్వరస్వతం రావాలా నా దివా మోదేసుకుంటూ ముట్టి జ్ఞానం చని అలాగే మీ మోస వర్గం ఏమో పట్టుకొని తీసుకోవాలా జ్ఞానం తెచ్చి మూర్ఖతం తొలగించి మీ జ్ఞానం తెలియదేను పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలా జ్ఞానం తెచ్చలేను పిల్లలు స్వచ్ఛపర్చని భార్య స్వస్థపర్చి రాజన్ త్వరగా అడిచార్చుకోవాలా ఆరోగ్యం దయచని అగ్నికాంక్ష తన భార్య పిల్లల చూడ అగ్నికాంక్ష అని వాళ్ళ కొడుకు మీ ఆత్మ బలంతో నింపి రాజన్ ఎత్తగారికి ఉండి స్వస్థత ఆరోగ్యం దచ్చని ఇస్తున్నాం ప్రస్తుతం మెయిన్ బ్రదర్ అన్నా స్వరాజన్ అలాగే శివా సిస్టర్ భాను సిస్టర్ రాజన్ ఫ్యామిలీ ఒక వేలా సిస్టర్ వీళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయండి అన్న స్తోత్రం ప్రభు నైనా పదనాలుగు వేలా స్తోత్రాలు దేవాసం అప్పుడు శివ శిస్టర్ దేవాసం ప్రభు నన్ను నిద్రించాడు మా ప్రభావ లేకపోతే ప్రతి ఒక్క దుష్టకారం మీ అందరూ తన పరుగు దేవాసం తుదముట్టించుకుంది మా ప్రభావ దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభావ నకే వేళ స్తోత్రాలు అతను భర్తను కూడా దేవించి ఆశ్రయించాడు ఎటువంటి ఇన్ఫెక్ట్ లేకుండా సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్కటి తీసివేను మా ప్రభావ ఏసుమన గద్దిస్తున్నా మా ప్రభావ ప్రతి ఒక్క రక్త వరకు దేవా క్రీస్తు నామన ప్రతి రక్త ప్రోషణ దయచేసి దేవాయశ్రంలో అద్భుత రీతిగా దేవా అతను లేవనెత్తాడు నీకే వేలా స్తోత్రాలు దేవ రాజన్న దేవాయశ్రభ ప్రతి ఒక్కరి కూడా తన కుమారుని ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తాడు మా ప్రభావ ప్రతి ఒక్కరు కోవిడ్ నుంచి దేవా తీసివేయండి మా ప్రభావ మీరే శామ్ చేయండి మా ప్రభావ ఇంకా ఎంతో మంది బాధపడుతున్నారు మా ప్రభాప్రభా మీరే శాంత్ మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయశ్ర స్వస్థత కలిగేలా శామ్ బిడ్డ దేవా నీ తిరగాల మా ప్రభావ ఎంతో పాపం చేసి దేవాయసప్ర ప్రతి ఒక్క దుష్టక్రియలు చేత పట్టుబడి ఉన్నారు మా ప్రభావ పట్టుబడుతున్నారు మా తమ బలహీనతను తీసిపోయింది మాప్రవా ప్రవా ప్రతి ఒక్కరు దేవాయస్ మొప్లవా మీరు దేవాయశ్రీ తో తిరగటం శాంత రాబోతే నైస్ అందరికీ ప్రెసిడెంట్ అన్న మనజ్ అన్న దిలీప్ అన్న అందరూ వెళ్ళిపోయారు